ర� �메ుా Allahదడ్�Ö ప్ఫాబీనాబు ş فيం కోదదా పోలు ప్ముఘా్ ా్క౓ా goal కమైన వేళను ఆహార నుంచి నన్ను పోషించినావు తగిన సమయామ గాయాలు కడిగిన దేవా కమైన వేళను ఆహార నుంచి నన్ను పోషించినావు దేవా manu viduvanu yada bhayenaniya manu viduvanu yada bhayenaniya yeshi bhama dilat veni padina kirti hi bhama iruna mo nehi jagalana guruna dipadi insa jane yenu chindana yenu chindana na balaji nayandu na silavanu sthini polile nada chedani enikumya yenava chedi వాటిక నముతో నముతో పరుగేత innata pilukunaku kalugu bahumanamu innata pilukunaku kalugu bahumanamu nee vipunnalani veerigeerini namellane paarinna kithichiyaga veeramuleethi jaganamonaa పరుధర ప్రభు మీకు వంద ప్రొ్వా ఈ యొక్క గడిచిన కాలం అంతా మనసు కాపాడి సజ్జలు లెక్కలు నిలబెట్టినందుకు మీకు ఎంతో బాధలు ఉన్నాయి ఈ దినానికి మీ యొక్క నూతనమైన కృపను మాకు అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ్ ఇక్కడ లేని ఆసక్తిని మీరు మాకు పుట్టిస్తున్నందుకు మీకు ఎంతో ప్రభావ ప్రభావ గతంలో ఏ రీతి మీ సన్నిధిలో ఉన్నామో ప్రభావ ఎటువంటి ఆసక్తితో మీ సన్నిధిలో మిమ్మల్ని మీ యొక్క ఎదుట అంగీకారంగా మేము లేబడ్డమో తండ్రి మరి దానికంటే మించి విశేషమైన ఆసక్తితో మేము వారి ముందు పోలాగానే సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఎందుకంటే ప్రభావ అతని పిలిన కాలపు జీవిత విధానాలు మీరు చూపించినప్పుడు వారి తండ్రి మన్నాను రుచి చూసినారు కానీ ప్రభా మన్నా తిని విసుగు చెందినారు నాయన చవి చారములు లేని ఈ ఆహారము అని దాని గురించి మాట్లాడనారు ప్రభుత్వ పనులకు దిగివచ్చిన మన్నా మీరేనాయన మీ గురించి వాళ్ళు ఆ రీతిగా మాట్లాడడం బహు బాధకరంగా ఉంది ఈ సమాప్తి గొడవ మనుషులకు అంతేసండ్రి వాక్యం పట్ల ఆసక్తి లేని స్థితిలో తండ్రి ఎందుకంటే ఈ లోకాతీతమైన జీవితం ఆ రీతిగా వారిని దూరంగా తీసుకెళ్లిపోతున్నాయి కానీ మీరు మాకు ఆసక్తిని ప్రకటించినారు ఈ వాక్యం పట్ల ప్రతి రోజు ప్రభు చక్కగా పండ్లలో నిమగ్నమైన గానీ వాక్యం పట్ల మాకు ఆసక్తిని అనుగ్రహించిన దాన్ని బట్టి మీకు ఎంతో ప్రభు ఎందుకంటే మీరే వాక్యం నైన్ అవును బట్టి మీకు వరణాలు సార్ మిమ్మల్ని సంపూర్ణంగా స్వీకరించి మా క్రిదల్లో భద్రపరుచుకోవాలి ఒక కాలం వస్తుంది చేతిలో బైబిల్ పుస్తకాలు ఉండలేని స్థితిలోనే మీకు మీరు ఇచ్చిన వాక్యం మా కురుదయంలో భద్రపరుచుకుంటున్నాను ప్రభు కాబట్టి అపశ్రమ కాలంలో మిమ్మల్ని స్మరిస్తూ స్థితి స్థితిపరిచెప్పియలుగా తయారు చేయండి ముఖ్యంగా తండ్రి ప్రకటన ఏడు నక్షత్రంలో అన్న మర్మం గురించి నేను ధ్యానిస్తున్న వారం నుండి మీరే సహాయకులు ఇప్పుడు పర్షకా నడిపేటం అందులో మరియు విశేషమైన సత్యాన్ని మేము గ్రహించి వాటిని స్వీకరించి ఓ ప్రభు వాటిని అవలంబించుకోవాలి అనుభవ పూర్వకాల అనేక ప్రకటించాలి ఎందుకైతే ఇవన్నీ కొరకే మీరు మాకు అనుకరించిన ప్రభుత్వం నేను ఇంటెలిజెంట్ గా తయారీ కాదు నేను వీటిని తెలుసుకుని ప్రకటించాలి అనేకలన్నీ మీ చెంత నడిపించాలి కాకపోతే సేవా జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించమని క్రీస్ క్రీస్తు నామమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభునందు మనం గతవారము ఏడు నక్షత్రములు అన్న మర్మానికి సంబంధించిన విషయాన్ని మనం ధ్యానిస్తా ఉన్నాము ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఇరవైవ వచనం అంటే చివరి వచనంలో మనం చూసిన మొదటి అధ్యాయము చివరి వచనంలో మన ప్రభు మాట్లాడుతున్నాడు అనగా నా కుడి చేతిలో నీవు చూచిన ఏడు నక్షత్రములను గూర్చి గూర్చిన మర్మము అన్నాడు కాబట్టి నా కుడి చేతిలో నీవు చూచిన ఏడు నక్షత్రములను గూర్చిన మర్మం ఇది ఒక మర్మం కాబట్టి మర్మములు ప్రభు వశము అవి తన బిడ్డలకి అనుగ్రహిస్తున్నాడు ఆయన ప్రేమించే వారికే ఈ మర్మాలను బయలుపరుస్తుంది ద సీక్రెట్స్ ఆఫ్ ద లాడ్ బిలాంగ్స్ టు హిస్ బిలవర్డ్ అని వాక్యం కీర్తన గ్రంథాలను మనం చూస్తాం కాబట్టి ప్రభుత్వానికి సంకల్పించిన వాటిని తన తాసులైన ప్రవక్తలకు బయలుపరచకుండా ఏదియూ చేయడనేసి ఆ మనం ఆమోస గ్రంథాలు చూస్తూ ఉంటాం కాబట్టి తన బిడ్డలకి ఖచ్చితంగా వీటిని బయలుపరచాల్సిందే కానీ ఎవరు తన బిడ్డలలాగా ఉన్నారు ఈరోజు ఎవరు వీటిని చూడగలుగుతున్నారు అక్కడే తెలిసిపోతుంది ఎవరు ఆయన బిడ్డలు ఎవరైనా బిడ్డలు కాదని బహు దూరంగా ఉన్నవారు ఏ రీతిగా వీటిని గ్రహించగలరు ఆయనకి సన్నిహితంగా ఉన్న వాళ్ళే తప్ప వీటిని చూడలేరు ఎందుకంటే పన్నెండు మంది శిష్యులలో ఒక ఒక దశలో నూట మంది మరొక దశలో మూడు నాలుగు మూడు మంది మరొక దశలో కొరత రాష్ట్ర పత్రికలు మనం ఐదు మంది శిష్యులు ఐదు మంది శిష్యులైన ముఖాముఖిగా చూసిన అక్కడ వాక్యం ఐదు వందల మంది శిష్యులలో ఒక్కడే యోహాను భక్తుడు ఒక్కడే ప్రభుని ముఖాముఖిగా చూడగలుగుతున్నాడు ఈ మర్మంలో చూడగలుగుతున్నాడు అతని కాలంలో అవన్నీ విశదీకరించబడకపోవచ్చు కానీ ఇవి మన కొరకు రాయబడ్డ సత్యాన్ని మనం గ్రహిస్తున్నాం యోహాను తన జీవన విధానాన్ని మనం చూసినప్పుడు ఎంతో సన్నిహితంగా ప్రభుకి జీవించినట్టు మనం చూస్తాం కాబట్టి అతనికి సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి ఇవి చూపించగలుగుతున్నాడు తక్కిన వాళ్ళు లేని స్థితిలో ఉంటున్నాడు ఇప్పుడు తగ్గిన శిష్యులకి ఎందుకు ఇంతగా చూపించలేకపోయినాడు దాని పౌలు అతనికి ఎంతో సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి పౌలకి చూపించగలిగినాడు అసలు మర్మంలో పౌలకు బయలుపరచబడ్డాయి ప్రకటన మన పత్రికలలో చూస్తాం ఆయనకి బయలుపరచబడ్డ మన మామూలు దాని తర్వాత మనం వ్యూహానుభక్తునికి ఇక్కడ ఈ యొక్క ప్రకటన ఈ యొక్క ప్రక దర్శనాలు మనం చూస్తున్నప్పుడు అతనికి బయలుపరచబడ్డది ఈ రోజు మళ్ళీ ఎవరికి బయలుపరచబడుతుంది వీటి యొక్క అర్థం ఈ దర్శనాలు ఈ ప్రవచనాలు వీటికి ఎప్పుడు అర్థం వాటిని ఇంటర్ప్రిట్ చేసినప్పుడే వాటి యొక్క అర్థం తెలుస్తుంది మనకి దాన్ని ఇంటర్ప్రిట్ చేసేవాడు కేవలం పరశుధాత్ముడు అన్న విషయం మనం గ్రహించాలా అప్పుడే మనం మన ప్రభుకే మహా ఆయనకే మనం ఆ యొక్క గ్లోరీని సమర్పిస్తాం ఆయనకి మహిమ చెల్లునుగాక కాబట్టి ఇప్పుడు ఒక్క క్లూ ఇరవై వచనంలో ఏముందంటే అనగా నా కుడి చేతిలో నీవు చూచిన ఏడు నక్షత్రాలు అంటే ఆరంభంలో మొదటి అధ్యాయ ఆరంభంలో ఇవి ఆయన కుడి చేతిలో ఉన్నాయి అప్పుడు కుడి చేతిలో ఉన్నాయన్నప్పుడు మనం ఇమ్మీడియట్గా అర్థం చేసుకోవాలి అంటే ఆ మనం చూసినాము మఠపు గుండెకి సంబంధించిన ఆ వాక్యాలు కొన్ని వానల క్రితం మన ప్రభువు తిన్నగా కట్టబడ్డ గోడని నిలబడిన్నాడు కాబట్టి తిన్నగా కట్టబడిన గోడ అది మెజర్మెంట్స్ కి కూడింది మెజర్మెంట్స్ కి సంబంధించి కొలతకు సంబంధించింది దేవర్ కౌంటెడ్ వర్ది అంటాం కదా వాక్యం కాబట్టి గోడ చక్కగా కట్టబడింది తిన్నగా కట్టబడింది అంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ పెట్టి కట్టబడింది కాబట్టి ఈ గోడ ఈ దేనికి సాదృశ్యం అన్నప్పుడు సాదృశ్యం ప్రతి విషయంలో పరిశుధతని స్వీకరించి జీవించగలిగిన వారు వీళ్ళందరూ కాబట్టి ప్రకటన చివరి అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధులు నాలుగు మతపరమైన గుంపులు మనకు కనిపిస్తాయి అన్యాయం చేసేవాళ్ళు అక్రమం చేసేవాళ్ళు అపవిత్రంగా జీవించేవాళ్ళు దాని తర్వాత నీతిమంతులు అంటే వీళ్ళు స్వనీతి ఆధారపడ్డవాళ్ళు దాని పరిశుద్ధులు కాబట్టి పరిశుద్ధ గుంపే పర్ఫెక్ట్గా కట్టబడ్డ గుంపు అన్నట్టు కట్టబడ్డ గోడ వారికి శిరస్సులాగా ఉన్నాడు నిలబడ్డ మన ప్రభు కాబట్టి ఆ యొక్క మనం మన హృదయంలో తీసుకున్నప్పుడు ఎంతో పర్ఫెక్ట్గా అర్థమవుతా ఉంటుంది దానిమీద నిలబడి అతను మటపు గుండు దించి వేసినప్పుడు ఇశ్రాంతి రెండుగా విభజింపబడినట్లు మనం చూస్తున్నాం కాబట్టి రైట్ హ్యాండ్ అన్నప్పుడు ఆయన చేతిలో ఆయన కుడి చేతిలో ఉన్న గుంపు ఇది ఒకటి ఈ సేవా జీవితంలో ఉన్న వాళ్ళు ఏడు నక్షత్రంలో సేవకులు వీళ్ళు యాక్చువల్ గా యుగ సమాప్తిలో దేవుని సేవకులకు సాదృశ వీళ్ళు ఏడు అంటే యాక్చువల్ నంబర్ కాదు అది సింబాలిక్ గా ఒక మెటాఫార్ ఏడు అంటే ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశించిన వాళ్ళు వీళ్ళు అంటే రక్షణ అనుభవం పొందుకొని ఆయన నీతి సత్యాన్ని ఏడు అంటే ఆయన విశ్రాంతిలో ప్రవేశించడం అంటే ఆయన రాకడాకు సంబంధించిన బోధని ప్రకటించేవాళ్ళు వీళ్ళు ఏడు అంటే కంప్లీట్ సైకిల్ అన్నట్టు ఏడు అంటే కాబట్టి ఆయన విశ్రాంతులనికి మనం అందరం ప్రవేశించాలా ఈ యొక్క దినము సమీపంగా ఉంది అని ఆయన రెండవ రాకడానికి ప్రకటించేవాళ్ళు అన్నట్టు ఏడు నక్షత్రంలో కాబట్టి ఆయన కుడి చేతులు ఆరంభంలో కానీ ఆశ్చర్యం ఏంటంటే అవి కుడి చేతి నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళినాయి అనేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే చాలా క్లియర్గా చెప్తుండే అవి కుడి చేతిలో ఉన్నాయి మొదటి అధ్యాయం దాటినాక రెండవ అధ్యాయానికి వచ్చినప్పుడు అవి కుడి చేతులకు కనిపించవు ఎందుకంటే ఈ ఏడు నక్షత్రములు ఏడు సంగములకు దూతలు అని చివరికుందా వాక్యం ఈ ఏడు నక్షత్రములు ఏడు సంగములకు దూతలు అంటే వీళ్ళు దేవుని సన్నిధి నుంచి బయలుదేరాన మనం చూసినాం గతంలో కాబట్టి దేవుని సన్నిధి నుంచి బయలుదేరిన ఈ ఏడు నక్షత్రములు భూమి అంతటా తిరుగుతూ ఉన్నాయి అనేక ప్రాంతాల్లో సువార్తలు ప్రకటించినాయన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కానీ ఆశ్చర్యం ఏంటంటే లవద్దికీయ సంఘకాలంకు వచ్చినప్పటికీ ఏడు నక్షత్రాలు అక్కడ ఆయన సన్నిధిలో లేవు అవి బయట ఎక్కడ ఉన్నాయి తెలియదు ప్రభు వాటి కొరకు కనిపెట్టుకుంటూ వచ్చి తలుపు కొడుతున్నాడు కాబట్టి కుడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఈ లోకంలోకి వెళ్ళిపోయినాయి ఈ లోకాతీతంగా జీవిస్తున్నాయి అనేది నేను కానీ దూతలే అంటే సేవకులే సంగూతలు అంటే సేవకులే కాబట్టి వీటికి సంబంధించిన విషయాలు మనం చూస్తున్నాం నక్షత్రములు అన్న అంశం గురించి పోయిన వారం బహు డీటెయిల్డ్గా మనం చూస్తూ ఉన్నాము దాన్ని ఒక్కసారి రివ్యూ చేసేసుకుంటే మనం ఇంకొచ్చే ముందుకు వెళ్ళొచ్చేయొచ్చు కాబట్టి అది రివ్యూ చేసుకోవాలంటే మొదటి కొనుతలు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము నలభైవ వచనంలో దాని కీ రెఫరెన్స్ చూసినాం మనం అదేంటంటే పౌలకి బయలుపరచబడ్డ ఈ నక్షత్రాలకు సంబంధించింది లేక ఆయన సృష్టికి సంబంధించిన ఆ యొక్క కదా నలభై వచనంలో చూడండి మరియు ఆకాశ వస్తు రూపములు కలవు భూ వస్తు రూపములు కలవు ఆకాశ వస్తు రూపంలో మహిమ వేరు భూ వస్తు రూపంలో మహిమ వేరు వీటిని చాలా కేర్ఫుల్గా చెప్తున్నా అతను అంటే ప్రభు సృష్టిలో ఇటువంటి రూపములు ఉన్నాయంటున్నాడు ఆకాశ వస్తు రూపములు భూ వస్తు రూపములు కాబట్టి ప్రతి వస్తువుకి వాటి మహిమ వేరు అంటున్నాడు అంటే వాటి గుణగణాలు వాటి నేచర్స్ వేరని చెప్తున్నాడు ఆయన కులతలు వేసినప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి అంటున్నాడు చూడండి సూర్యుని మహిమ వేరు చంద్రుని మహిమ వేరు నక్షత్రముల మహిమ వేరు ఈ మూడు గుంపులు చూపిస్తున్నాడు చాలా క్లియర్ సూర్యుడు చంద్రుడు నక్షత్రములు దాని తర్వాత ఇవి మతపరమైన జీవితానికి సాదృశాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే జేమ్స్లాంగ్ నంబర్స్ చూసినప్పుడు చాలా క్లియర్గా వాటి మీనింగ్స్ బయటకు వస్తా ఉంటాయి సూర్యుని మహిమ వేరు చంద్రుని మహిమ వేరు నక్షత్రాల మహిమ వేరు ఈ మహిమ మనము ప్రభులు చేసి పొందుకుంటున్నాం ఆయన మహిమను ఎవరికి వరకు ఆయన బెడలికి వాక్యం కాబట్టి సూర్యుని వల్లే జీవిస్తున్న వారు ఎవరు చంద్రుని వల్లే జీవిస్తున్న వారు ఎవరు నక్షత్రం వల్లే జీవిస్తున్న వారు ఎవరు అనేది అర్థం చేసుకోవాలా ఈ బోధ అంతా దానికి సంబంధించింది ప్రకటన గ్రంథం అంతా ఈ గుంపులకు సంబంధించిందే ఎందుకంటే ఇది చర్చికు రాయబడ్డ పుస్తకం మనము మొదటి అధ్యయనాలు చూస్తూ ఉన్నాం చూడండి ఏడు సంఘాలకు రాయబడ్డ పుస్తకం ఇది ఇప్పుడు చూడండి మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రంకు భేదములు కలదు కాబట్టి ఆయన కులతలు వేసినప్పుడు ప్రతి నక్షత్రానికి భేదములు అంటే సేవ నక్షత్రం ఉన్నప్పుడు దగ్గర కాబట్టి దేవుని దూతలు దేవుని దూతలు అంటే దూత అంటే సువార్థను ప్రకటించేవాడు సువార్థమానమును ఈ లోకానికి ప్రకటించేవాడు ఆది మన మత్య చూస్తాము ఆ యొక్క నూతన నిబంధన విధానంలో గాబరియన్ దూత వచ్చి మరియాకి ఆ యొక్క వర్తమానాన్ని తెలపడం మెస్సయ రాబోతున్నాడు మెస్సయ పుట్టబోతున్నా గర్భంలో అని అంటే ఓల్డ్ టెస్టిమెంట్లంతా ఏంజిల్స్ వాటిని ప్రకటించడం మనం చూస్తూ ఉంటాం కానీ పాటవి ఇప్పుడు సమస్తం కృతమైనవి కాబట్టి ఆ ఏంజిల్స్కి రోల్ లేదు ఇప్పుడు ప్రభు పుట్టేంత వరకు ఆ ఏంజిల్స్కి రోల్ కానీ ప్రభు పుట్టి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళిపోయినాక దేవుడు బిడ్డలే ఏంజిల్స్ లేక సేవకులే ఏంజిల్స్ అందుకే ప్రతి ఒక్కరు సేవకులుగా ఉండాలనేది వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది బట్ ఆయన ఆయన చేతిలో కుడి చేతుల్లో ఉన్న వాళ్ళందరూ సేవకులే నేనుండను అంటే నీ సేవ నీకు సేవ చేయడం ఇష్టం లేదన్న విధానం నేను ఆయన కుడి చేతిలో ఉండను నేను బయటనే ఉంటాను లేక నేను క్రిందనే ఉంటానంటే ఆయన కుడి చేతులకు నువ్వు రాలేదన్నట్టు ఆయన కాపులో నువ్వు లేవు అన్నట్టు కాబట్టి ఖచ్చితంగా తన ఏంజిల్స్ ఆయన కాపాడుతాడు కుడి చేతిలో ఉన్న వాళ్ళందరినీ కాపాడుతాడు ఆయన వీళ్ళు ఎందుకు శమల గుండా పోతున్నారు మతపరమైన సేవ జీవితం అంటే కుడి చేతులకు వెళ్ళి వెళ్ళిపోయిన వీళ్ళందరూ సరే దేవుడు ఎందుకు కావాలనే కొంతమందిని శమల గుండ పొనిస్తాడంటే ఆయన మహిమ పొందడానికి కొరుకు వారి విశ్వాసాన్ని కాపాడడం కొరకు కాబట్టి చూడండి ఆ ప్రతి నక్షత్రానికి భేదములున్నాయని చెప్తున్నాడు ఇక్కడ అంటే ఈ ఏడు నక్షత్రములు ఏడు నక్షత్రాలు ఏడు సంఘాలకి దూతలు వీరిలో భేదములు ఉన్నాయి అంటున్నాడు అందుకనే మనం చూస్తున్నాం ఆ భేదములకు సంబంధించిన బోధని కీర్తన మన సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మూడవ అసంలో కీర్తనకా మన రాసిన నాకు తెలియదు కానీ దావిద్రాజ్ గారు రాశారు అనుకుంటున్నాను నీ చేతి నీ నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రం నేను చూడగా అవి ఆశ్చర్యకరంగా ఉన్నాయని చెప్తున్నాడు కాబట్టి వీటన్నిటినీ తయారు చేసిన వాడు ఇంగ్లీష్లో ఏముందంటే వెన్ ఐ కన్సిడర్ ద హెవెన్స్ ద వర్క్స్ ఆఫ్ ద ఫింగర్స్ ద మూన్ అండ్ ద స్టార్స్ విచ్ దౌ హ్యాస్ ఆర్డైండ్ అనడ్ అంటే ఊటమి లేక కాన్సలేషన్ అని మనం చూస్తున్నాం అయితే దానికి సంబంధించిన ఆ నక్షత్రంకి పేర్లు పెట్టినట్టున్నాడు కదా మనం చూస్తున్నాము వాటి అన్నిటి పేర్లు పెట్టిన మనిషి యోగు గ్రంథము తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వర్షంలో మాట్లాడుతున్నాడు ఆయన ఆయన స్వాతి మృగశీర్షము కృతిక అను వాటిని దక్షిణ నక్షత్ర రాసులను చేసినవాడు కాబట్టి పోయిన వారం మనము స్వాతి మృగశీర్షము కృతిక అను వాటికి సంబంధించిన బోధలు మనం చూసినాం మరోసారి క్విక్గా వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను కానీ ఈరోజు కొంచెం డీటెయిల్డ్గా ఈ దక్షిణ నక్షత్రాలకు సంబంధించిన వాక్యం చూసుకోవాలి మనం చూసుకుంటే ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఫస్ట్ చాప్టర్ అయిపోయినట్లే కానీ అది దేవుని యొక్క విధానం ఆయన ఏ రీతిగా నడిపిస్తే మనం ఆ రీతిగా పోవడం నేర్చుకోవాలి ఎందుకంటే ముందుకు వెనకలికి ముందుకు వెనకలికి తీసుకెళ్తూ ఉంటాడు దేవుడు ఆయన విధానం అది ఒక సిస్టమేటిక్గా సీక్వెన్స్గా ఉండేవి కాదు దేవుని యొక్క విషయాలు బైబుల్ వాక్యాలు కాబట్టి వీటికి సంబంధించి వీటిని నేర్చుకోవాలంటే మటుకు బహు దీర్ఘమైన ఆ ఓర్పు సాహనాలు అవసరం కానీ మనము ఈ లోకపు ప్రోగ్రామ్స్తో అలసిపోయి వీటి ఆసక్తి చూపించని స్థితిలో ఉంటున్నాం ఆ రీతిగా అన్నీ పొగట్టుకున్నాం మన లైఫ్లో ఇక మీద పోగొట్టుకోవాలి ఎందుకంటే ఇది ఒక చివరి అవకాశం మన జీవితంలో వీటిని అర్థం చేసుకోవడం ఎందుకంటే ఖచ్చితంగా వీ ఈ కామెంట్రీస్లలో ఇంటర్నెట్లలో ఉండవు ఇవి నేను హండ్రెడ్ పర్సెంట్ చూపించగలను గ్యారెంటీ ఇవ్వగలను కాబట్టి వీటిని మటుకు అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా వీ నీడ్ స్ట్రాంగ్స్ కాంకాడెన్స్ స్ట్రాంగ్స్ కాంకాడెన్స్ అవసరము దాని ముఖ్యంగా దేవుని యొక్క ఆత్మీయ నడిపింపు కూడా మనకు అవసరం ఇంత ఇంటెలిజెంట్గా ఉన్నా కానీ ఏమవుతుందంటే చదువుతా ఉంటే మిస్ అయిపోతా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ జోబు గ్రంథము తొమ్మిదో అధ్యాయం తొమ్మిదవ వచ్చినప్పుడు ఎన్నిసార్లు చదివింటాం చిన్నప్పటి నుంచి కానీ అవి ఎందుకు మన లఘరంగా ఉన్నాయి అవి ఎందుకు అర్థం కాలేదు మనకంటే ఆ టైంకి అవి మనకు అంతే ఇప్పుడు మనకు అవి కాబట్టి వాటిని మనం అర్థం చేసుకోవడానికి కాబట్టి ముఖ్యంగా ఇంగ్లీష్లో పదాలు చూస్తున్న వాటిని ఒకటి దాని పేరేమో ఆక్టూరస్ దాన్ నెక్స్ట్ దాని పేరు ఓరయాన్ దాని థర్డ్ దాని పేరు ప్లేడస్ ఈ మూటికి సంబంధించిన విషయాలు కొంచెం చూస్తే మరికొంత ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే దాన్ని మనం ముగించుకొని ముందుకు వెళ్ళచ్చు ఈ మూడు ఏరిట్టిగా ఈ ఆకాశ రూపములనేది మనం వింటున్నాం కాబట్టి మొదటిదిగా ఈ ఆక్టూరస్ అంటే దాని తెలుగు ట్రాన్స్లేషన్లో స్వాతి అని ఉంది తెలుగు పదం ఆక్టూరస్ అంటే స్వాతి అంటే దాని సింబల్ ఏంటంటే బేర్ అన్నట్టు లేక ఎలుగు బంటి సంబంధించింది తెలుగు అన్నప్పుడు ఇది పోలార్ బేర్కి సాదృశ్యం కాబట్టి చలి ప్రాంతాలలో ఉండేది అన్నట్టు ఈ పోలార్ బేర్ కాబట్టి ఆక్టూరస్ అనేది చలి ప్రాంతానికి సంబంధించింది స్వాతి అంటే కూడా ఇది స్నో కాబట్టి చలికి సంబంధించింది బేర్ పోలార్ బేర్స్ పోలార్ బేర్స్ అంటే చలిలో లేక చల్లగా కాటు వేసేది అనేది కూడా అర్థం కాబట్టి సడన్ అటాక్ చేసేదన్నట్టు బేర్ అంటే అది రహస్యంగా దాచుకొని సడన్లీ అటాక్ చేసేదని అంటాం కాబట్టి ఇవి కాటు వేసేదన్నంతా మనము రెండు క్రీచర్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి సృష్టిలో ఒకటి ఏంటంటే సర్పెంట్స్ లేక స్నేక్స్ లేక సర్పం దాని తర్వాత తేళ్ళు కాబట్టి రెండు ఈ యొక్క సింబల్స్ అన్నట్టు ఇవి ఈ ఆక్టూరస్ లేక స్వాతి సర్పెంట్కి సింబల్కి ఉంటుంది అన్నట్టు ఈ అస్ట్రానామికల్ సైన్స్ అలా మనం చూస్తే ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ఆరవ బూర ఊదినప్పుడు ఈ సర్పెంట్స్కి దేవుడు అధికారం ఇస్తాడు మరణం మీద అవి చంపడానికి మనుషులని చంపడానికి వాటికి అధికారం ఇస్తాడు అన్నట్టు సర్పెంట్స్ కాబట్టి ఈ స్వాతి లేక బేర్ లేక ఆక్టూరస్ అంటున్నాం లేక సర్పెంట్ అంటున్నాం ఇవి వీటికి మ మీద అధికారం ఉంది చంపడానికి కానీ క్రిందికి వెళ్ళినప్పుడు ఓరాయన్ ఓరాయన్ అంటే మృగ్ మృగ శీర్షం అని ఉంది లేక ద బీస్ట్ హెడ్ అని జేమ్స్ రామ్స్ లో ఇది ఫిఫ్త్ ట్రంపెట్ కి సంబంధించింది అన్నట్టు ఓరాయన్ లేక ఫిఫ్త్ ట్రంపెట్ అన్నప్పుడు ఈ ఒరాయన్ దేనికి సంబంధించింది అంటే దాని సింబల్ చూస్తే ద గ్రేట్ హంటర్ విత్ క్లబ్ అండ్ అ డెడ్ లయన్ ఆన్ హీస్ షోల్డర్స్ కాబట్టి పోయి నేను చూపించిన ఈ లయన్ దేనికి సంబంధించింది డెడ్ లయన్ దేనికి సంబంధించింది దాని తర్వాత ఈ ఓరాయన్ ఎప్పుడు తారస్క్ దానికి ఎదురుగా నిలబడి ఉంటుంది అంటే బుల్ అన్నట్టు అది తారస్ అంటే లేక వృషభం అంటాం దాన్ని వృషభానికి ఎదురంగా ఉంటుంది ఈ యొక్క ఈ ఆస్ట్రానమర్ గ్యాలక్సీస్ అలా మనం చూసినప్పుడు వీటి స్టార్స్ అయితే ఈ వృషభము ఎప్పుడు ప్లేడస్ లేక ఈ ఒరాయా ప్లేడస్ ని హంటు చేస్తూ ఉంటది అనండి అక్కడ అంటే దానికి ఎదురుగా నిలబడి అన్నట్టు ఇప్పుడు ఎప్పుడు ఇది కాబట్టి ప్లేడస్ అంటే కృతిక అని కూడా మనం చూస్తాం యోబు గ్రంథంలో యోగ గ్రంథాన్ని మనం ఎప్పుడు ఇంత డీటెయిల్ గా ధ్యానించాం ఏ చర్చల ధ్యానించబట్టి ప్లేడర్స్ అంటే కృతిక కృతిక అంటే సెవెన్ సిస్టర్స్ అని కూడా ఉంది మనం మన పోలవరం మరి విశేషంగా చూసిన సిస్టర్స్ డాటర్స్ అని కూడా సంబంధించి కాబట్టి సెవెన్ సిస్టర్స్ అంటే సెవెన్ చర్చస్ అని కూడా అర్థం అన్నట్టు కాబట్టి ఈ ఒడాయన్ ఈ సెవెన్ సిస్టర్స్ ని అటాక్ చేస్తుంది ఈ ఆస్ట్రానమికల్ సింబల్స్ చూసినప్పుడు కాబట్టి ఈ సెవెన్ సిస్టర్స్ లేక సెవెన్ చర్చెస్ లేక సెవెన్ స్టార్స్ ఓ రీతిగా చెప్పాలంటే దే ఆల్ బికమ్ డెడ్ లయన్స్ ఎందుకంటే లయన్ ఆఫ్ జూడా మన ప్రభు మన ప్రభుని వెంబడించే వాళ్ళం మనం అందరం కాబట్టి మనం కూడా ఆ ట్రైబ్కి సంబంధించిన వాళ్ళమే అందుకే మనం ప్రకటన క్రింద ఏడావ దానికి అక్కడ ఒక పట్ల ట్రైబ్ కనిపించినప్పుడు జూడా ట్రైబ్ ఆ జూడా ట్రైబ్కి సంబంధించిన గుణగాలు ఎప్పుడైనా డీటెయిల్ గా చూస్తాం మనం ప్రతి ట్రైబు సింబాలికలీ ఒక క్రిస్టియన్ ట్రైబ్ అన్నట్టు అది సింబాలికల్గా చెప్పాలంటే ప్రతి ట్రైబ్ యొక్క గుణగణం ఆస్ట్రేలియంలో అక్కడ నీకు దాను కనిపించడు ఏడాధ్యాయంలో ప్రకటం ఏడాధ్యాయంలో దాను కనిపించడు దాని తర్వాత ఎఫ్రాయిం గోత్రం కూడా కనిపించదు కానీ మనిషే గోత్రం కనిపిస్తుంది అవి ఎందుకు కనిపించేవా నేను చెప్తాను తర్వాత ఇప్పుడు వద్దు కానీ కానీ దాను అంటే జేమ్స్ట్రాంగ్ నంబర్స్ ప్రకారంగా సర్పం కాబట్టి సర్పం గుణగణం ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితిలో పరలోకానికి ప్రవేశించలేరు అనేది అది సింబాలిక్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొరకు దాను గోత్రం అక్కడ ఉండదు ప్రకటగ అవి ఫిజికల్ ట్రైబ్స్ కావాలి అవన్నీ స్పిరిచువల్ ట్రైబ్స్ అన్ఫార్చునేట్లీ క్రిస్టియన్ సర్కిల్స్ కలిసి ప్రపంచం అంతటా వాటిని ఫిజికల్ ట్రైబ్స్తోనే పోల్చి ఇదిగో దేవుడు వీళ్ళని పరిశుద్ధ జనాన్ని ఎన్నుకున్నాడు అంటాడు కానీ అసలు దేవుని హృదయం మొదటి నుంచి కూడా పరిశుద్ధ జనాగము ఆయనని స్వీకరించిన వాళ్ళే ఆయన మాటలు గై వాటి పరంగా జీవించిన వాళ్లే కాబట్టి ఓన్లీ క్రిస్టియన్స్ ఆర్ ద చౌజండ్ పీపుల్ అని పౌలు రెండు రాష్ట్ర పత్రికలు రెండో అధ్యాయాలు చేపిస్తున్నాడు అదే రీతిగా తొమ్మిదో అధ్యాయాలు చేపిస్తుండు పదకొండో అధ్యాయాలు చేపిస్తుండడు రోమా అదే పత్రిక పత్రికలలో దళితుల రాసిన పత్రికలు కూడా వాటిని చూపిస్తూ ఉంటాడు మూడో అధ్యాయం నాలుగో అధ్యాయం చాలా క్లియర్గా ద బిలీవర్స్ ఇన్ క్రైస్ట్ ఆర్ ద చౌజన్ పీపుల్ పేతులు కూడా దాన్ని అర్థం చేసుకున్నాడు అందుకే పేతులు రాసిన పత్రికలు కూడా వి ఆర్ దౌజన్ పీపుల్ చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వాని వెలుగులో నడిపించిన వాని గుణాతిశయాలను ప్రచురించే నిమిత్తం ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము దేవుని సొత్తు దేవుని ప్రజ పరిశుధ జనాంగం అన్ని పేర్లు పెట్టింది మనకి కాబట్టి పరిశుద్ధ జనంగం ఎవరు అన్నప్పుడు బైబు అంతట పాత నిబంధనకాల పుస్తకాలు ముదులుకొని కొత్త నిబంధన పుస్తకాలు వరకు ఇట్స్ ఓన్లీ ద బిలీవర్స్ ఇన్ క్రైస్ట్ ప్రభుని నమ్ముకున్న వాళ్ళే పరిశుద్ధ జనాంగం ప్రకృతి సహజంగా కులాలలో మతాలలో పుట్టిన వాళ్ళు కాదు అనేది బైబుల్ చెప్తుంది ఇది నీ ఆత్మకు సంబంధించింది హృదయానికి సంబంధించింది నీ పాప సంపూర్ణంగా ఆయన కొరకు సమర్పించుకుంటే ఏ కులంలో ఉంటేంది ఏ మతంలో ఉంటే ఇది కులాల మతాలు మార్చుకునేది కాదు అనేది అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఇది హృదయానికి సంబంధించింది సంపూర్ణంగా సమర్పించుకొని పరిశుద్ధంగా ఆయన కొరకు జీవించే వారికి సంబంధించినదే పరిశుద్ధ జనాంగా సంబంధించింది కాబట్టి ఇక్కడ చాలా క్లియర్గా ఈ ప్లే అన్నప్పుడు సెవెన్ సిస్టర్స్ లేక సెవెన్ చర్చెస్ దే ఆర్ ఆఫ్ కోర్స్ పోయిన ఒక క్లూ ఇచ్చి నేను విడిచిపెట్టిన మీకు మత్స్ వార్త పాదాధంలో ది టెన్ వర్జన్స్కి సంబంధించిన విషయం వై దే ఆర్ ఓన్లీ ఫైవ్ వైజ్ అండ్ ఫైవ్ అన్వైజ్ అనేది నేను మీకు చూపించను వాట్ యాపెంట్ రిమైనింగ్ ఆఫ్ దెమ్ అనేది సరే మరొకొంత క్లూ నేను మీకు ఇస్తాను కీర్తన గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయము నాలుగవ వచనంలో ఇక్కడేముందంటే హీ టెల్ ఎత్ ద నంబర్స్ ఆఫ్ ద స్టార్స్ అంటే టెలింగ్ అన్నప్పుడు హీ టెల్త్ ద నంబర్స్ ఆఫ్ ద స్టార్స్ అంటే హీ డివైడ్స్ దెమ్ అనేది అంటే వెరీ కేర్ఫుల్గా వాటి అన్నింటినీ లెక్క కూడినప్పుడు ఓన్లీ హీ కెన్ కౌంట్ ఇట్ అనేది అక్కడ దానికి దానికి సంబంధించి పోయిన వారిని నేను చెప్పలేదు ఈరోజు మరీ డీటెయిల్గా చూస్తాం మనం వాట్ ఈస్ ఈ టెల్లెత్ అనే పదం ఏంటి అన్నాడు హీ టెల్ ఎత్ దంబర్ ఆఫ్ ద స్టార్స్ డివైడెడ్ హీ కాలెత్ దెమ్ ఆల్ బై దేర్ నేమ్స్ అన్నాడు ప్రతి స్టార్కి ఆయన ఆయన పిలిచి వాటికి పేర్లు పెడతాడు కాబట్టి ఇది ఎట్లా అర్థం చేసుకుంటామంటే పిలవబడ్డవారు అనేది మనం అర్థం చేసుకోవాలి పిలిచి పిలవ పిలిచినప్పుడు పిలుపుకు స్పందించిన వారికి ఆయన పేరు పెడతాడు అనేటిది అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది నాలుగు తెలుగులో చూడండి నక్షత్రంలో సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు పర్ఫెక్ట్ అన్నట్టు అది ఆ సంఖ్య ఆయనకు తప్ప ఎవరు తెలియదు అన్నట్టు సంతానమే నక్షత్రంలో వల్ల ఆకాశ నక్షత్రంలో వల్లే ఇస్కర్ రేణుల వల్లే మన ప్రభు కాబట్టి ఆయనకు అప్పటి నుంచే తెలుసు ఈ నక్షత్రాలకు సంబంధించిన విషయం ఆయన సంఖ్య ఎంత అనేది వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు కాబట్టి ఇప్పుడు ఇది కంప్లీట్ కాబోతుంది ఈ నేమింగ్ సెరమనీ ఇది కంటిన్యూ అవుతుంది ఇప్పుడు మనం ఆ నేమింగ్ సెరమనీలో ఉన్నాం ఆ సెవెన్ ఆ ట్రైబ్స్ గురించి మనం చూసినప్పుడు ప్రకటన ఏడవాధ్యాయంలో ప్రతి ట్రైబ్ ఒక పేరు పెడుతుండ్రు ఆ ఏ ట్రైబ్లో నువ్వు అది ఆయన తీర్మానిస్తాడు సరే నువ్వు ఏ ట్రైబ్లో ఉంటావో నీకెట తెలుస్తుంది నీ సేవా విధానాన్ని బట్టే నువ్వు సెక్యులర్ గా జీవించినా ఈ లోకాతీతంగా జీవించినా నీ హృదయమైన పక్షంగా ఉంది ఆయన చెప్పిన పనిని విధేయతతో చూసి ప్రీతికరంగా చేసినప్పుడు ఆయన ఒక పర్టికులర్ ట్రైబ్లో నిన్ను జాబితా చేసుకుంటాడు అన్నట్టు అడ్మిషన్ ఇస్తాడు అన్నట్టు కాబట్టి మన ప్రభుత్వ గొప్పవాడు ఆయన అధిక శక్తిగలవాడు ఆయన జ్ఞానం నాకు మితి లేదు అన్న విషయాన్ని జ్ఞాపకం కాబట్టి ఈ టెలెత్ అనే నంబర్ విషయం గురించి మనం మాట్లాడుతున్నాం కీర్తన గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయము నాలుగవ శలో టెలెత్ అండ్ కాలెత్ అంటే తెలుగులో సంఖ్య నక్షత్రం సంఖ్య దాని వాటికి పేర్లు ఇంతగా పెట్టింది దేవుడు అనేది విషయం మన చూస్తున్నాం చూడండి జేమ్స్ రాంగ్ నంబర్స్ ఫార్టీ లో టెలెత్ అంటే ప్రాపర్లీ టు వే అవుట్ వేఅవుట్ బై ఇంప్లికేషన్ టు అలాట్ ఆర్ కాన్స్టిట్యూట్ అఫిషియల్లీ ఆల్సో టు ఎన్యూమరేట్ అవర్ ఎన్రోల్ అపాయింట్ కౌంట్ ఇవన్నీ చాలా చూడండి అన్ని రక్షింపబడ్డ వారికి పదాలు ఉదాహరణకి టు వే అవుట్ అంటే కొలత వేస్తే ఏం జరుగుతుంది వెయింగ్ అంటే మనము షాప్ కీప్ అయినప్పుడు కొలుస్తారు కదా వెయింగ్ అంటాం దాన్ని సో టెలెత్ అంటే హీ టెలెత్ ద నెంబర్ ఆఫ్ ద స్టార్స్ అంటే ప్రతిదాన్ని కొలత వేస్తుండ స్టార్స్ అన్నప్పుడు సేవకులకు సాదృశ్యం కాబట్టి ప్రతి సేవకుని కొలత వేస్తున్నాడు ఇప్పుడు చెప్పండి ఇది కాంగ్రీగేషన్కి సంబంధించిందా ఓన్లీ సేవకులకు సంబంధించిందా నాచురలీ కాంగ్రిగేషన్స్కి ఇవి అర్థం కావు ఇవి ఎందుకంటే మనం చెప్పాం తర్వాత సేవకులకు కూడా అర్థం కాదు ఎందుకంటే వాళ్ళు కూడా వాటిని మాకు సంబంధించిందని కౌంటెడ్ అనేది ఆయన కొలత వేసినప్పుడు అఫీషియల్లీ సైన్డ్ అన్నట్టు అంటే డిక్లేర్డ్ అన్నట్టు దాని తర్వాత ఆల్సో టు ఎన్యూమరేట్ ఆర్ ఎన్రోల్ అంటే ఎన్యుమరేషన్ అంటే మన సెన్సెస్ లో ఆ సెన్సెస్ తీసుకున్నప్పుడు అన్ని వచ్చి ఇంటికి వచ్చి రాసుకొని పోతారు మనుషుల గురించి అంటే అఫీషియల్లీ యువర్ సిటిజన్ అన్నట్టు దాని తర్వాత ఎన్రోల్ అంటే ఇక నెక్స్ట్ బెనిఫిట్స్ కొరకు ఎన్రోల్ చేసుకుంటారు అన్నట్టు దాని తర్వాత అపాయింట్ అని అంటే నువ్వు అపాయింటింగ్ అంటే ఏర్పరచబడమ్ అనేది కాబట్టి ప్రతి స్టార్ నేను అపాయింట్ చేస్తా అంటున్నాడు దాని తర్వాత కౌంటింగ్ అంటున్నాడు అంటే యోగ్యునిగా నిన్ను కొలత వేస్తున్నాడు లేక తీరుస్తున్నాడు యువర్ కౌంటెడ్ వర్దీ అని అంటున్నాడు దాని తర్వాత నంబర్ అండ్ ప్రిపేర్ కాబట్టి చివరిగా అండ్ ప్రిపేర్ సెట్ అండ్ టెల్ ఇన్ని పదాలు దానికి అర్థాలు ఉన్నాయి టెల్ సో ప్రతి స్టార్ని ఆయన కొలత వేస్తున్నాడు దాని మెజర్మెంట్స్ చూస్తున్నాడు దాని తర్వాత కాన్స్టిట్యూట్ చేస్తున్నాడు దానికి అపాయింట్మెంట్ ఇస్తున్నాడు దాన్ని వర్దీగా కౌంట్ చేస్తున్నాడు అంతగానో మీనింగ్స్ దేవునందులో ఈ విడిచింది మన కొరకు కాబట్టి ఇప్పుడు కాలత్ చూడండి కాలత్ జేమ్ జేమ్స్ట్రాంగ్స్లో లో వన్ ట్వంటీ వన్లో ఏముందంటే ది ఐడియా ఆఫ్ అకాస్టింగ్ ఎ పర్సన్ థ్రూ ది ఐడియా ఆఫ్ అకాస్టింగ్ ఎ పర్సన్ తర్వాత టు కాల్అవుట్ చూడండి పిలువబడ్డ వారు అని అర్థం హీ కాలత్ అంటే టు కాల్అవుట్ దట్ ఈస్ ప్రాపర్లీ అడ్రస్ బై నేమ్ but peer betti pilustunadu anirdi manu chustam manaki telisa vakyam peer betti pilustunadu but used in a wide variety of, variety of applications ipudu chudandi endi applications lo that are bidan call for call forth invite inni uh, meanings ani kaavati ipudu prathi meaning ni manu align cheskunte manaki em artham avutundante he is calling all the stars after counting them worthy ెడ్ దెమ్ అఫీషియల్లీ నంబర్డ్ దెమ్ దాని తర్వాత అన్నట్టు ఈ కాలింగ్ ఏమంటుందంటే దే ఆర్ బిడెన్ దే ఆర్ బిడెన్ పిఐడి దే ఆర్ బిడెన్ కాల్ ఫార్ కాల్ ఫోర్త్ ఆర్ కాల్ ఫార్ కాల్ ఫోర్త్ ఇన్వైట్ కాబట్టి ఇన్విటేషన్ అన్నట్టు దేనికి ఇన్విటేషన్ అన్నప్పుడు ప్రకటన గ్రంథం పంతొమ్మిదిలో మనం చూస్తాము ఈ స్టార్స్ అందరినీ ఆయన కొలతలు వేసి వారి లెక్కకు తగినట్లు వారిని అఫీషియల్లీ ఐడెంటిఫై చేసుకుని వర్దీ అని కౌంట్ చేసి యోగ్యులుగా వారిని స్వీకరించి వారిని ఇన్వైట్ చేస్తున్నాడు ఎక్కడికి అన్నప్పుడు చూడండి ప్రాణం పంతొమ్మిదవ తొమ్మిదవ్ హీ సేట్ అండ్ మీ రైట్ బ్లెస్డ్ ఆర్ దే విచ్ ఆర్ కాల్ అన్ టు దారేజ్ సఫర్ ఆఫ్ ద ల్యాండ్ల వివాహములకు పిలబడ్డ వారందరూ ధన్యులు ani cheppabartundi kada and he said unto me these are the true sayings of god kavati who are these stars anapur they are all invited to the marriage supper of the lamb kavati godu pilla vivaham ki pilabadaval vilandar ee oka stars ani indikche cheppabartundi symbolic ga cheppalante stars kuda pelli kumartiki sadrushyam e kaani idi aashcharyam endante dinni chanakeerful ga manamu check cheskunappudu jephania lo oka vakyam undi sadharana ga jephania grantham mana dhyaninchamu జెన్యా మొదటి అధ్యాయం ఏడవ అధ్యయం కొన్ని కొన్ని దగ్గర దగ్గర ఒక ఫోర్ ఇయర్స్ క్రితము కంప్లీట్ జెఫన్యా పుస్తకాన్ని మనం ధ్యానించినాం అది ఆన్లైన్ రికార్డింగ్స్ ఉన్నాయి ఫ్లి అరౌండ్ టెన్ టెన్ అవర్స్ అనుకుంటా కాబట్టి జఫనియా మొదటి అధ్యాయము ఏడవచనంలో ప్రవీణ యోహోవా దినము సమీపమాయను కాబట్టి ఇది ఓల్డ్ టెస్టిమెంట్ దినం కాదు ఇది న్యూ టెస్టిమెంట్ దినానికి సంబంధించి ప్రవచనం కాబట్టి ప్రవీణ యోహోవా దినము సమీపమాయను ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు కాబట్టి ది ఎండ్ టైమ్స్ లో ది ఎంటైర్ కాంగ్రిగేషన్ ఈస్ గోయింగ్ టు బి సాక్రిఫైస్డ్ అది నేను మరోసారి చూపిస్తాను మీకు ఈ యొక్క బలికి సంబంధించిన జఫానియా ప్రవచిస్తున్నాడు అది ఏందంటే అది ఒక చిరపరిచండు తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించాడు కాబట్టి ఆ యొక్క సాక్రిఫైస్ ఉదాహరణకి మనకి మ్యారేజ్ సఫర్లో ఏం చేస్తామంటే ఆ పశువులని వధించడం మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే ఫీస్ట్ జరుగుతుంది కాబట్టి పెండ్ల మీద జరుగుతుంది కాబట్టి అయితే తాను పిలిచిన వారంటే ఈ స్టార్స్ కి సంబంధించింది కాబట్టి ప్రభు అయిన యుగో దినం సమీపం ఆయన ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు ఇది చాలా ఇంట్రెస్టింగ్ బలి ఏంటంటే ప్రభు మన కొరకు బలిగా బలియాగంగా సమర్పించబడ్డవాడు కానీ ఇది ఇంకొక బలియాగం ఇది ఏందంటే ఆయన బలియాగాన్ని స్వీకరించని వాడు లేక స్వీకరించి తృణీకరించిన వాళ్ళు ప్రభువుని తిరిగి తిరిగి సెలివేస్తున్నారన్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం ఒకరోజు కానీ ఆయన తిరిగి మరోసారి మరణించాడు మన కొరకు ఎవడి పాపంలో వాడే మరణించాల్సి వస్తుందన్న వాక్యం కూడా మనకు తెలుసు కాబట్టి ఇది ఏంది బలి అన్నప్పుడు ఎండ్ లో ఎంటైర్ కాంగ్రిగేషన్ ఇస్ గోయింగ్ టు బి సాక్రిఫైస్డ్ అది నేను మీకు ఆ వాక్యం కూడా చూపిస్తాను కొంచెం ఓపికతోని కాబట్టి చూడండి తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు కాబట్టి వాళ్ళందరూ బలి వారి జీవితాలు సమర్పించుకున్నాక ఆయన కొరకు ప్రతిష్టింపబడుతున్నారనేది ఇక్కడ జ్ఞాపం చేస్తుంది చూడండి యహోవా సన్నిధిని మౌనంగా ఉండండి అది ఆ టైం అన్నట్టు ఆ ఎండ్ టైమ్స్ లో కంప్లీట్ చర్చ్ సైలెంట్ అయిపోతుంది అన్న విషయాన్ని ప్రభు మార్కి అక్కడ ఇది మనం ఎక్కడ చూస్తామంటే టూ విట్నెస్సెస్ కదా మనం కొంతకాలం క్రిందట ధ్యానించడం రెండు వారాల క్రితం ఇద్దరు సాక్షులు మరణించడము అక్కడ కంప్లీట్ సైలెన్స్ అన్నట్టు వాళ్ళు సాక్రిఫైస్ చేయబడరు అక్కడ ఈ టూ విట్నెసెస్ ఎంటైర్ కాన్గేషన్ కి సాదృశ్యం అని మనం చూసిన పోయినా వారం కాబట్టి ఎంటైర్ చర్చ్ సిస్టమ్ ఈస్ గోయింగ్ టు గెట్ కిల్డ్ అది ప్రొఫెసింగ్ ఎందుకు అనేది కూడా మేము చూపిస్తున్నాను ఎందుకంటే అన్యాయంగా జీవించే అపవిత్రంగా జీవించే వాళ్ళు ఈ నీతి పనుల మీ మీద పడతా ఉంటారు కానీ పరిశుద్ధులు ఎప్పుడు బయట ఉంటారు వాళ్ళు ఈ అన్యాయం చేసేవారి వాళ్ళ ఎందుకంటే కీర్తన గ్రంథము మొదటి అధ్యాయంలో మనకు ప్రభుత్వం ఎన్నిసార్లు చూపించింది దుష్టుల ఆలోచన చొప్పున మొదటి గుంపు పాపుల మార్గం నిలవక గుంపు అపహాసపులు కూర్చుండ చోట్ల కూర్చుండక ఇది మూడవ గుంపు ఈ నీతి తన ప్రాబ్లం ఏంటంటే కాంగ్రిగేషన్ ఇది ఇది ఎప్పుడు అపహాసం ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంటే అక్కడ పరిగెత్తిపోతా ఉంటారు మర్మములతో బోధ అంటే ఎక్కడంటే అక్కడ పరిగెత్తిపోతూ ఉంటారు ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంటే అక్కడ ఉంటారు ఈ నీతి ప్రాబ్లం ఇది వాళ్ళు స్వనీతి పరులు అన్నట్టు యాక్చువల్గా వాళ్ళు ఉండి ఏం చేస్తున్నారంటే పరిశుద్ధులతోనే సహవాసంలో ఉండరు వాళ్ళు ఓ బో ఆ బ్రదరా ఆ సిస్టరా అనేసి దూరపరుస్తూ ఆయన దగ్గర ఆయన దగ్గర పోతే అన్ని ఇట్లా చెప్తా అట్లా మాట్లాడేవాళ్ళు వీళ్ళందరూ వీళ్ళు ఎప్పుడు అపహాస్ ఎందుకంటే మన ప్రభుని ఆ యొక్క ఆ తీర్పు దినం నుడా ఆ రోజు ఆ యొక్క యాచకుల ఎదుట మన ప్రభులు నిలబడేటప్పుడు వీళ్ళంతా ఎంటర్టైన్మెంట్ చూస్తున్నారు అన్నట్టు తమాషా స్టెఫనీ రాళ్ళత్తాన్ని కొడుతున్నప్పుడు కూడా కాంగ్రిగేషన్ తమాషాగా చూస్తున్నారు ఈ రోజు కూడా అంతే పాస్టర్లు పట్టబడ్డప్పుడు చర్చ చర్చ్ పోయి విడిచిపెట్టాలి కదా పాస్టర్ అని పరిగెత్తిపోతారు దూరంగా నిలబడి తమాషా చూస్తూ ఉంటారు చర్చ్ మెంబర్ వాళ్ళు ఒక పాస్టర్ తనులు తింటా ఉంటే పని పడి కాపాడాల్సింది పోయి తమాషా చూస్తూ ఉంటారు ఈ కాంగ్రిగేషన్ నేచర్ అది గొర్రెలు కదా భయపడతా ఉంటాయి కానీ అన్ఫార్చునేట్లీ చివరికి కాంగ్రిగేషన్ మీదే పడతారు వీళ్ళందరూ అది నేను మీకు ఎన్నిసార్లు చూపిస్తున్నాను దేవుని వాక్యంలో అప్పుడు ఎవరు కాపాడుతారా కాంగ్రిగేషన్ ఎవ్వరు కాపాడలేరు పాస్టర్స్ కూడా కాపాడలేరు వాళ్ళని కాబట్టి ఈ పరిస్థితుల గుంపు ఏందంటే కాంగ్రిగేషన్ ఈ శ్రమలకుండా పోకుండా హెచ్చరించే సేవా జీవితం పరిశుతుల సేవ జీవితం అందుకే దుష్టుల ఆలోచన పాపల మార్గాన్ని నడవక అపహాసకులు కూర్చుంటే చోట కూర్చుండగా ఇవి మూడు గుంపులు వ్యూహ ధర్మశాస్త్రం నుంచి ధ్యానించేవారు ఇది నాలుగో గుంపు దివారాత్రులను ధ్యానించేవారు ఇది నాలుగో గుంపు దివారాత్రులలో దేవుని వాక్యాన్ని ఎవరైనా ధ్యానిస్తారా నువ్వు నిద్రపోతుంటే నీ హృదయంలో దేవుని వాక్యమే మెదులుతూ ఉండాలా నువ్వు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలా ఈ అనుభవం ఎంతమంది కొంత చెప్పండి నువ్వు కళలో కూడా కాన్షియస్గా ఉండగలవా కళలో ఎవరుంటారు కాన్షియస్ ఉండలేరు ఎందుకంటే అది అదొక ప్రాక్టీస్ అది అది ఒక హ్యాబిట్ బిల్డప్ చేసుకోవాలి కళలో కూడా నువ్వు రెసిస్ట్ చేయాలి స్పిరిట్స్ డార్క్ స్పిరిట్స్ అది సేవ విధానం పరిశుధుల కాదు ఆ యొక్క ఆ యొక్క టాలెంట్స్ దేవుడు ఇస్తాడు ఎందుకంటే ఇది ఆత్మీయ పోరాటం కదా ఇది బయట జరిగేది కాదు నీ హృదయలనే జరుగుతుంది కాబట్టి ఈ ఈ యొక్క ఈ యొక్క సఫర్ లేక పెండ్లివి ఎందుకు సంబంధించిన విషయాలు మనం అనేక పర్యాలు ఎక్కడి ధ్యానిస్తూ ఉంటామంటే మత్య సువార్త ఇరవై అధ్యాయంలో ఈ మత్తయ్యసువార్త ఇరవై ఐదవ అధ్యాయం మనకు అర్థమవుతే ఒక మేజర్ డాక్టరల్ డీవియేషన్ ప్రపంచం ఉంది నైంటీ చర్చి దీన్ని నమ్ముతుంది కానీ ఆ డీవియేషన్ ఏంటో నేను మీరు చూపించేసి తీర్మానం మటుకు మనం తీసుకోవాల్సిందే ఎందుకంటే నేను ఎవరిని ఒత్తిడి చేయ చూపించే బాధ్యత నాది తీర్మానం మటుకు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందే మట్టపు గుండు దించి నువ్వు లెఫ్ట్ కు ఉంటావా రైట్కు ఉంటావా తిన్నగా కట్టబడ్డ అవి మూడు గుంపులు అవి కాబట్టి నేను మటుకు తిన్నగా కట్టబడ్డ గోడలాగానే ఉంటాను నాకు శిరస్సు నా ప్రభువే అని నేను తీర్మానించుకున్నాను అందుకే వీటిని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తా కొన్ని కొన్నిసార్లు సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ కూడా వర్తూ ఉంటుంది నాకు ఈ వాక్యం ధరించడానికి నాకు ఎవ్వరు చూపించలేదు నేను ఎవరితో కూడా డిస్కస్ చేయలేని వాక్యం ప్రపంచం అంతటా ఎవరితో కూడా నేను డిస్కస్ చేయలేను ఎందుకంటే ఎవ్వరు వీటిని చూపించలేరు మళ్ళీ ఎవరు చూపించాలా ఏ సేవకులు ఏ బిషప్లు నాకు చూపించి అడుగుతాను వాళ్ళని అడుగుతాను కూడా ఏ వద్దులు ఇచ్చిన ఇవన్నీ పక్క పెట్టి మన బిషప్ల లెవెల్ కూడా చూపించని స్థితిలో ఉన్నారు గొప్ప ప్రొఫెసర్స్ నాకు తెలుసు ఏసీటీసీ ప్రొఫెసర్స్ చూపించలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు పాపం వాళ్ళని తప్పులేక పెడతలేను బట్ వాళ్ళు చూపించలేదు అనేసి నేను విడిచిపెట్టాలనా ఇప్పుడు పాస్టర్ చూపించలేకపోతే కాంగ్రాజుయేషన్ విడిచిపెట్టేస్తుంది మా పాస్టర్ చెప్తేనే కరెక్ట్ అనేది కానీ కాదు కదా మన పరమ పాస్టర్ మన ప్రభు ఆయన అన్నాడు మీరు వీటిని సహించలేదు కానీ పరుశురాత్మ వచ్చినప్పుడు నాలో అన్నిటి తీసుకుని మీకు తిరిగి చూపిస్తాడు మరి ఇప్పుడు మనం ఆ కాలంలో ఉన్నాం ఇవి చూడకుండా ఎందుకు మన కాలాలు ముగించుకోవాలా కాన్స్టెంట్ గా రకరకాల ప్రోగ్రామ్స్లలో మనం బిజీల వీటిని చూడలేని స్థితిలో ఉన్నావు ఈ రోజు మనం మటుకు సువార్త యొక్క మత్తవార్త ఇరవై ఐదవ అధ్యాయం లేని ఒక వాక్యాన్ని చూడగలిగితే ఈ స్టార్స్కి సంబంధించింది వెరీ క్లియర్ అండర్స్టాండింగ్ మనకు ఏర్పడుతుంది ఒకసారి చూడండి మత్తవార్త ఇరవై ఐదవ అధ్యాయము చాలాసార్లు మనం ధ్యానించింది ఈ అనేకసార్లు మనం ప్రకటించినాం కూడా మనం సంఘాలలో సేవా జీవితాలలో పుద్దిలేని కన్యాలకు సంబంధించింది వాక్యం ఇది ద ప్యారబల్ ఆఫ్ ద టెన్ వర్జిన్స్ అంటాం ఇప్పుడు చూడండి హౌ గాడ్ లీడ్జస్ అనేది మనం ఇప్పుడు గ్రహించాలా పరలోక రాజ్యం అంటే చర్చ్ అనేది అర్థం చేసుకుంటాం అది ఎక్కడుంది మీ మధ్యలోనే ఉంది పరలోక రాజ్యం ఏ రీతి ఉంది దాన్ని దేంతో పోల్చాలా ఇప్పుడు ప్రభు చెప్తుంటు తమ దిమిటిలో పట్టుకుని పెళ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలి ఉన్నది కాబట్టి ఇక్కడ కన్యక అన్నప్పుడు ఆయన కొరకు సమర్పించబడ్డ వారని అర్థం కన్యక అంటే పరిశుద్ధంగా జీవిస్తుంది అన్నట్టు కానీ ఆయన కొరకు సమర్పించబడ్డవారు ఎందుకంటే పౌలు అంటాడు కొరింతలు లక్ష పత్రికలో మొదటి పత్రిక పదిహేనులో మీరు ప్రభునకు ప్రధానం చేయబడ్డవారు అంటే రక్షింపబడ్డ ఆయనకు ఎంగేజ్ ఎంగేజ్ అయిన వాళ్ళం ప్రధానం అంటే మనకి ఇక్కడ ఈ తెలంగాణ భాషలో పెళ్ళి పూల్ పండ్లు కదా కాబట్టి ప్రధానం చేయబడ్డవారం ఎంగేజ్మెంట్ అనేది మనకి ఇప్పుడు మన కాబోయే భర్త ఆయన పెళ్ళి భర్త కదా వీఆర్ వెయిట్ వెయిటింగ్ ఫర్ ద మ్యారేజ్ ఇంకా పెళ్లి కాలేదు కానీ మనం ఎంగేజ్డ్ కాబట్టి ఎంగేజ్ అయినాక భర్త కొరకు ఎదురు చూస్తున్నాం అన్నది ఇది సింబాలిక్ మీనింగ్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఎంగేజ్ అయిన వాళ్ళు భర్త కొరకు కనిపెట్టకుండా ఇంకొకరినో చూస్తే అది ఏమవుతుంది అపవిత్రమైన జీవితం అవుతుంది ఈరోజు చేస్తున్న విధానం అదే అందుకే అదే అధ్యాయంలో మీ కొంత అవివేకంగా మాట్లాడను మీరు సహించడం యుక్తమే అంటాడు నేను కొంత అవివేకంగా మాట్లాడుతాను కొంచెం కఠినంగా ఉంటుంది అయినా కానీ మీరు సహించండి ఎందుకంటే నేను కనియకగా మిమ్మల్ని ప్రభుకి ప్రధానం చేస్తాను అంటున్నాడు కానీ మీ జీవిత విధానం ఏ రీతి ఉందంటాడు వేరే ఒక యేసని వేరొక సువార్థని వేరొక ఆత్మని మీరు పొందుకుంటున్నారు వేరొక ఏసుని స్వీకరిస్తున్నారు వేరొక ఆత్మని పొందుకుంటున్నారు వేరొక సువార్థను మీరు కాబట్టి నిజమైన నీ కాబోయే భర్తని నువ్వు వెంబడించక ఆయన చెప్పిన వాక్యాన్ని వెంబడించక ఆయన ఆత్మని పొందుకోకుండా వేరే యేసుని వెంబడిస్తున్నావు దేర్ ఈస్ అనదర్ జీజస్ అనే అక్కడ వాక్యంకి చేస్తుంది పౌలు ద్వారా అనదర్ జీసస్ ని వెంబడిస్తుంది చర్చ్ సిస్టమ్ మన అంటే నేను ఇంకంత డీటెయిల్గా ఇప్పుడు చెప్పాను వాటిని కానీ నిజమైన యేసు ఎవరు అనధర్ జీజస్ అక్కడ క్లియర్గా ఉంది వేరే ఒక ఏసు అని అనధర్ జీసస్ అని క్లియర్గా చెప్పింది ఆయన ఆయనకు బయలుపరచబడింది ఆ మర్మం చర్చ్ సిస్టమ్ ఎయిన్ టైమ్స్లో అనధర్ జీజస్ ని ఫాలో అవుతుంది చెప్తే చాలా కష్టం మనుషులకి భరించడం బట్ సహించాలి ఎందుకంటే నువ్వు సంపూర్ణంగా ఎనకరకు సమర్పించుకొని జీవించాలన్నప్పుడు నిజంగా నేను కొలత వేసినప్పుడు నిజమైన ఏసుని వెంబడించినా వేరే ఒక ఏసిన మెంబలిసినా నాకు తెలిసిపోవాలా లేఖల ప్రకారం మన పాపలు నితమై మరణించి సమాధి చేయబడి లేఖనాల ప్రకారం మూఢనాడు తిరిగి లేచిన ఆ యోచని మేము ప్రకటిస్తాం అన్నాడు పావులు అంత ధైర్యంగా మనం మనం కూడా ఆ రీతిగా చెప్పగలమా అట్లా చెప్తూ వేరే ఒక యోచని మేము పడిస్తున్నామా ఈరోజు జరుగుతుంది అదేక్కడ ఈ వాక్యంలో కాబట్టి వీరిలో ఐదుగురు బుద్ధి లేనివారు చెప్పండి బుద్ధి రక్షింబడ్డ వాళ్ళు కన్యాకల్లే కదా ఎందుకు బుద్ధి బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు ఎక్కడ మన ప్రభుల్లో గుప్తంలో మన ప్రభుని స్వీకరించిన వారికి బుద్ధి ఎందుకు ఉండదు ఈ రీతిగా మనం ఇక్కడ ఇంటర్ప్రిట్ చేసుకున్నప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే వీరు వీరు తెలుసుకుంది కరెక్ట్ అనుకున్నారు కానీ పరిశీలించుకోలేదు ఆ పుస్తకాలలో మనం చూస్తాం పద్యోధంలో బిర్యాన్లు తెశలోనికల కంటే గనులు ఎందుకు ఎందుకు బుద్ధి గలవారు కంటే అంటే బైబుల్ అంతట్లో తెసలోనికలకు ఉన్నంత మర్మత్తు కూడిన బోధనలు ఎవరికి లేవంట కానీ వారిని మించిన వారు బిర్యాన్లు ఎందుకంటే వాళ్ళు పరిశీలించారు గంటలు గంటలు కూర్చొని పరిశీలించారు ఈ లోకాతీతమైన ప్రోగ్రామ్స్ని పక్కకు పెట్టేసి ఇది ఇదంతా క్షయమైందని పక్కకు పెట్టేసి ఈ దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఎంతోగానో సమయం గడిపి వాటిని పరిశీలించేరు వాళ్ళు పరిశీలించిన పావులు శీలలో వచ్చినా కూడా పరిశీలించిన వారిని వీళ్ళు చెప్పేది ప్రభు వల్ల లేదా ధర్మశాస్త్రంలో ఉందా లేదా అని పరిశీలించి స్వీకరించిన వాళ్ళు వీరు కాబట్టి ఇప్పుడు చూడండి ఈ బుద్ధి ఎందుకు బుద్ధి పోగొట్టుకున్నారన్నప్పుడు అక్కడ మన క్లియర్ వాటి క్లూ బయటకు వస్తుంది కానీ ఐదుగురు బుద్ధి ఈ రెండు కాంబినేషన్స్ ఇవి ఓ రీతిగా ఇద్దరు సాక్షులకు సాదృశ్యం కూడా వీళ్ళు కానీ ఇక్కడ చూడండి బుద్ధి వారు తమ దివిటిలో పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు దివిటీ అన్నప్పుడు వెలుగు కాబట్టి ఇప్పుడు స్టార్స్ స్టార్స్ వెలిగించే స్టార్స్ వెలుగునిచ్చేది ఈ లోకానికి వెలుగుని వెజల్లేనిది వీళ్ళు దూతలు కాబట్టి సువార్థని ప్రకటించేవాళ్ళు వెలుగుని ప్రకటించేవాళ్ళు కాబట్టి దివిటీలో పట్టుకోవడం అంటే సువార్థని ప్రకటించేవాళ్ళు కానీ ఆశ్చర్యం ఏంటంటే వీరి దివిటీలలో నూనె లేదు దివిటీలతో పాటు నూనె తీసుకొని అంటే స్టార్టింగ్లో వెలిగిన రూ ఎండ్ టైమ్స్కి వెలగలేదు ఎందుకు నూనె లేదు నూనె దేనికి సాదృశ్యం చెప్పండి దివిటీ దేవుని వాక్యానికి సాదృశ్యం దేవుని వాక్యం వెదజల్లాల దేవుని వాక్యం వెలగాల అది చీకట్లో వెలుగు వెలిగేటట్టుండాలా అది వెలగాలంటే దానికి నూనె అవసరం నూనె దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క ఆత్మకు సాదృశ్యం పరిశుద్ధాత్మ నీలో ఉంటేనే ఆ వాక్యం వెలగలదు కాబట్టి నూనె పరిశుధాత్మకు సాదృశ్యం పరిశుధాత్మ దేనికి సాదృశ్యం పరశుదాత్మ వచ్చినట్టు మిమ్మల్ని అందరినీ సర్వ సత్యంలోకి నడిపిస్తాడు కాబట్టి సత్యానికి సాదృశ్యం పోలీస్ స్పిరిట్ ఎందుకు అవసరం అంటే సర్వసత్యంలోకి పోవడానికి కానీ ఈరోజు చర్చ దేనికైనా అమ్ముతుంది హోలీ స్ప్రిట్ అంటే నేను దయ్యాన్ని వెళ్ళగొట్టగలను స్వస్థత అద్భుతాలు చేయగలను మిరకిల్స్ చేయగలను ఫిజికల్ మేనిఫెస్టేషన్స్ కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు కానీ హోలీ స్వీట్ ఎందుకు అనుగ్రహించబడింది సత్యంలోకి పోవడం కొరకు మీరు సర్వసత్యంలోకి పోవాలంటే ఇప్పుడు సర్వసత్యంలో లేనట్టే కదా ఆ రీతికి చెప్తుంది వాక్యం కాబట్టి బుద్ధి కన్యకలు ఏం చేశారు పరిశుద్ధాత్మ అని పోగొట్టుకున్నారు ఎప్పుడైతే నువ్వు లోకాతీతంగా జీవిస్తావో ఈ లోకపు ఆత్మ ద స్పిరిట్ ఆఫ్ దిస్ ఏజ్ ద స్పిరిట్ ఆఫ్ దిస్ వర్ల్డ్ వచ్చి కూర్చుంటాడు అప్పుడు నువ్వు లోకాతీతంగా జీవితా ఉంటావు అంతా అలసిపోతూ ఉంటావు ఇంటికి వచ్చి అలసిపోయి దుఃఖంతో ఈ లోకస్తులు దుఃఖంతో కన్నీళ్లు విడిస్తూ ఆహారం పొందుకుంటారు తన ప్రియులకు ఎటువంటి శ్రమ లేకుండా నేను ఎవరు ఆహారంస్తున్నాడు ఈ లో కాబట్టి బుద్ధి కలిగిన వారు ఎట్లున్నారు బుద్ధి లేని వారు ఈ రోజు ఉన్నారంటే ఒకటే డిఫరెన్స్ బుద్ధి లేని వారు వారి దగ్గర పరశురాత్మ లేదు పరశురాత్మను పొందుకోలేదు పరశురాత్మను పోగొట్టుకున్నారు ఇవి ట్రాన్సేషన్స్ అంటాం క్రైస్తవ జీవితంలో మొదట్లో ఉన్న ఉద్యోగం మీరు ఎందుకు లేదంటే మళ్ళీ ఆ రోజులలో ఉన్న హోలీ స్పిరిట్ అన్న ఇప్పుడు ఎందుకు లేదు మొదట్లో ఎన్నెన్నో అద్భుతాలు జరిగినాయి నీ సేవ జీవితంలో నువ్వు వాక్యం చెప్తే ఎంతమంది బాధ్యత మరి ఈరోజు జరుగుతుంది ఆ రైతే మరి ఫస్ట్ టైంలో ఉన్న ఆ యొక్క అనాయింటింగ్ ఈరోజు ఎందుకు లేదంటే దాన్ని నువ్వు తీసుకోలేదు ప్రతిరోజు ఆయన సన్నిలో కనిపెట్టి పరసాత్వం పొందుకునేంత వరకు నువ్వు కనిపెట్టుకోలేదు ఏదో మెకానికల్గా ప్రయోజనం బయటికి వెళ్ళిపోయినావు ఏదో మెకానికల్గా ఏదో బయట పనులు చేస్తున్నావు సక్సెస్ఫుల్ గా అనుకుని బయటకు వచ్చేస్తున్నావు కానీ ఆయన నీతో పాటు ఉన్నాడా బుద్ధి లేకపోతే నువ్వు ఏ రీతిగా ఎనకొరకు వెళ్లగలవు అనేది వీళ్ళు గ్రహించలేదు కన్యకలే రక్షింపబడ్డ వారి పరిశుద్ధంగా జీవించరు కానీ వాళ్ళలో పరుశుదాత్మ లేదు ఎందుకంటే కొన్ని చర్చ సిస్టమ్స్లలో ఈ బోధ ఉంటుంది పరిశుధాత్మను పొందుకోవాలా అంటే ఆ పాస్త ఎలగొట్టిన చర్చెస్ నాకు తెలుసు మన సిటీలో హోల్డ్ స్పిరిట్ గురించి టీచింగ్స్ ఇస్తే ఆ పాస్తాన్ని బ్రాండింగ్ చేసి వెలగొట్టిన చర్చెస్ మనకు తెలుసు అంత భయంకరంగా ఉంటుంది ఎన్ టైమ్స్ లో ఇప్పుడు చూడండి బుద్ధి తమ దిగుటలలో శిథులలో తీసుకుని పోయి కాబట్టి దివిటిలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోరు కాబట్టి ఈ లోకంలో మనం వెలగాలంటే పెళ్లి కుమారుని గురించి ప్రకటించాలంటే నీకు హోలీస్వరిట్ అవసరం లేకపోతే నీ దివిటి వెలగదు అంటే చెప్పే వాక్యంలో సత్యం బయటికి రాదు సత్యం బయటికి వస్తేనే కదా మనుషులు స్వతంత్రంగా వచ్చేటప్పుడు లేకుంటే చీకటిని ఉండిపోతారు వాళ్ళు బానిసతంలోనే ఉండిపోతారు ఆయన దేనికి ద సన్ ఆఫ్ మ్యాన్ హెస్ అపియట్ సో దట్ హీ క్యాన్ డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద డార్క్నెస్ అని చీకటి యొక్క క్రియలను ఆయన నాశనం చేయడానికి గదిలోక నిర్మూలించడానికి కొరకే వచ్చింది మళ్ళీ నీ సేవ విధానం కూడా దాని కొరికే ఎప్పుడు చూడండి ఐదవ వచనంలో పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించింది ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సత్యం తెలిసిన వాళ్ళు సత్యం తెలియని వాళ్ళు అందరూ నిద్రపోవడం ఎండు టైమ్స్ లో ఈరోజు ఎంటైర్ చర్చి సిస్టమ్ ఈ స్లీపింగ్ అనేది ఈ ఒక్క వాక్యం చెప్తుంది ఐదవ వచనం పెళ్లి కుమరుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించింది అందరూ అన్నప్పుడు ది కంప్లీట్ సిస్టమ్ కాబట్టి అక్కడ మనకి ఎక్కడ ఎటువంటి డినామినేషనల్ డిఫరెన్సెస్ లేవు అందరూ ప్రతి ఒక్కరు కునికి నిద్రించేది కునకడం అంటే కొంతసేపు మేల్కోవడం కొంతసేపు నిద్రించడం ఒక రివైవల్ మీటింగ్ అటెండ్ అవుతారు ఒక కాన్వెన్షన్ అటెండ్ అవుతారు మేల్కుంటారు దాని తర్వాత ఇంటికి వెనక మళ్ళీ నిద్రపోతారు కునకడం అంటే అది సత్యము దొరకంగానే మేల్కుంటారు మళ్ళా నిద్రపోతారు ఇది సేవా జీవిత విధానం క్రైస్తవులు కాబట్టి అందరూ కునికి నిద్రించడం ఇప్పుడు చూడండి అర్ధరాత్రి వేళ ఎప్పటికైనా మనం అర్థం చేసుకోవాలా సింబాలిక్గా అర్ధరాత్రి అంటే చీకటి కాలం అంటే శ్రమల కాలం ఆయన శ్రమల కాలం అర్ధరాత్రి అంటే ఆల్రెడీ ఇంకా నైట్ ఈస్ కంక్లూడింగ్ అన్నట్టు అంటే శ్రమలు ముగించడం అని అనర్థం అర్ధరాత్రి వేళ అంటే ఆల్మోస్ట్ వన్ ఓ ఆ టైం అన్నట్టు అంటే ద నైట్ ఈస్ పాసింగ్ ఆఫ్ అంటే శ్రమలు ముగించిన ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే అని మనం మత్తవర్తినాల దూస్తూ ఉంటాం కాబట్టి ఆయన ఎప్పుడు వస్తాడనేది ఇక్కడ క్లూ ఉంది ఇక్కడ ఆయన ఈ ఎప్పుడు వస్తాడు అనేది క్లూ ఉంది ఇక్కడ ఏంది అర్ధరాత్రి వేళ అనేదిగో పెళ్లి కుమారుడు అతని ఎదుర్కొనరండి అని కేక వినబడను ఎవరేసినట్టు కేక చెప్పండి స్టార్ట్స్ చేస్తే ఈ కేకలు కాంగ్రిగేషన్ వేకప్ కావాలి కాబట్టి నువ్వు నిజంగా ఈ కేక వేయగలుగుతున్నావా అర్ధరాత్రి వేల ఇప్పుడు మనం ఉంటుంది అర్ధరాత్రి కాలం ఎండ్ టైమ్స్ లో ఈ శ్రమల కాలము టెన్ ఆల్మోస్ట్ కంక్లూడింగ్ దశ టూ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ నుంచి అర్ధరాత్రి కాలంలో ఉన్నాం చీకటి మనం ఒక దిక్కు సువార్త ప్రకటించబడుతున్నా గానీ ఇది శ్రమల కాలమే నేను కంక్లూడింగ్ దశకు మనం వస్తున్నాం ఇప్పుడు మన టైంలో ఇది త్వరగా ఎండ్ కాబోతుంది ఇదిగో పెళ్లికొమాడు అతని ఎదుర్కొన్నా కేక వినబడను ఈ కేక మనం తెలుసు రాష్ట్రపతిలో కూడా చూస్తాము ఆర్బాటంతోను ప్రధానదూత శబ్దంతోనూ దేవుని ఆ యొక్క ఇది లాస్ట్ అన్నట్టు లాస్ట్ ట్రంప్ ఇది ఇది సెవెంత్ ట్రంప్ అన్నట్టు ఇది లేక సిక్స్త్ ట్రంప్ ఎట్ ట్రాన్సేషన్ సిక్స్త్ ట్రంప్ ఎండింగ్ సెవెంత్ ట్రంప్ ఎట్ బిగినింగ్ అన్నట్టు ట్రాన్సీషన్స్ ఎందుకంటే ట్రంప్ ఎట్స్ గా కంటిన్యూగా బ్లో అవుతాయి ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఏమైంది అప్పుడు ఆ కనెకలు అందరూ లేచిండ్రు లేచి తమ దివుడిని చక్కపరిచిది కానీ చక్కపరచుకోవడం అంటేనేది చక్కపరచుకోవడం అంటే ఏంటంటే నీ జ్ఞానం నీ వెలుగు నీ దివిటి అంటే వాక్యం నీ పాదంలకు నా పాదంలకు నీ వాక్యము దీపమై ఉంది కీర్తనకారుడు నూట పంతొమ్మిదవ అధ్యాయంలో మన కాళ్లకు అది వెలుగునిచ్చేది అన్నట్టు కాబట్టి ఆయన వాక్యమే మనకు వెలుగు అన్నట్టు కాబట్టి దివిటీలు చక్కపరచుకోవడం అంటే నీ వాక్యాన్ని సరిగ్గా నీ బోధన సరిగ్గా ఎటువంటి అబద్ధపు బోధనలు మనం జీవించినా ఎటువంటి మోసకరమైన బోధన జీవించినా తెలిసి చేసినా తెలిసిగా చేసినా తప్పు తప్పే ఆగే అతిక్రమే పాపం కాబట్టి ఎంత పరిశుద్ధంగా జీవించినా ఎంత నీతిమంతులుగా జీవించిన స్వీకరించిన వాక్యము సరైనది కానప్పుడు నువ్వు బుద్ధి లేకపోవడమే అంటే నువ్వు సత్యాన్ని పోగొట్టుకున్న అంటే ఇంకా బానిసత్వంలోనే ఉన్నవన్నట్టు ఇప్పుడు చూడండి బుద్ధి ఆ కన్యకలు మా దివిటిలో ఆరిపోవచ్చునేది కనుక మీ నూనెలో కొంచెం మాకు ఈ బుద్ధి గలవారిని అంత టైం లేదు ఇప్పుడు అవన్నీ చెప్పేంత ఆ యొక్క ట్రాన్స్లేషన్స్లో ఈ ఎండ టైమ్స్ లో ఈ సీక్రెట్స్ ఈ యొక్క ఈ యొక్క మర్మాములు ఇవన్నీ సత్యాలు బయలుపరచబడ్డప్పుడు చెప్పడానికి ట్రాన్స్లేషన్ టైం లేదు అందుకు బుద్ధి కన్యకలు ఏం చేశానో చూడండి ఇక్కడ మాకును మీకును ఇది దేము మీరు అమ్మవారి యొద్కు పోయి కొనుక్కొనని చెప్పేది వారు కొనబోచుండగా ఏమైంది చూడండి కన్యకలే రక్షింపబడ్డ వారు ఈ లోకంలోకి వెళ్ళిపోయారు ఈ లోకంలో దొరకదు అది పోలీస్ పిరిట్ ఎవ్వడమ్మలేడు దాన్ని సరే ఇక్కడ ఒక ఆశ్చర్యం ఏంటి అంటే అప్పుడు వాళ్ళు పెళ్లి కుమరు వచ్చాను అప్పుడు సిద్ధపడి ఉన్న వారు కూడా పెళ్లి విందులోనికి పోయి అంతటా తలుపులు వేయబడను ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్ పెళ్లి జరుగుతుంది అక్కడ అని ఈ హాఫ్ ఆఫ్ దెమ్ బయట రక్షింపబడి కన్య పిల్లలు పరుషులకు నేను కొరకు జీవించారు కానీ వాళ్ళు బయట లోపల మట్టుకు తలుపులు వేయబడ్డాయి తర్వాత పెళ్లి జరిగిపోతుంది ఆశ్చర్యం అంటే ఈ యొక్క పెళ్లి కుమార్తె యోగ్యతను ఓగొట్టుకున్నది ఒక గుంపు అంటే చూపిస్తుండ్రుడు తర్వాత ఏం జరిగిందో చూడు తర్వాత ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మును నేను ఎరగన్ కన్యకలే కదా రక్షింపబడ్డవారే కదా దివిటలు కదా నేను మిమ్మల్ని ఎరగని అంటున్నాడు చూడండి హోలీ స్పిరిట్ అనాయింటింగ్ లేకపోతే ఆయన మనల్ని గుర్తించడు ను ఎంత వాక్యంలో బలపడ్డా ఎంత సాలిడ్ ఉన్న ఫౌండేషన్స్ హోలీ స్పిరిట్ అనాయింటింగ్ లేకుంటే గుర్తుపట్టాడు ఎందుకంటే ఎఫ్ఎ రాష్ట్ర పత్రికలో చాలా క్లియర్గా ఉంది దినం వరకు ఆయన పరిశుధాత్మం చేత మనల్ని ముద్రించుకున్నాడు సీలింగ్ అంటాం దాన్నిడర్స్ అంటూ ది రిడెంషన్ ఎండ్ ఆఫ్ ద డేస్ కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందంటే వీళ్ళందరూ బయటనే ఉన్నారు తలుపులు ముయబడ్డాయి ఇది మీరు ఈ తలుపులు ముయబడ్డాయి అన్నప్పుడు ఏంటంటే అది ఎవ్వరు తెలవలేరు తెలవలేరు అనే విషయాన్ని మనం జ్ఞాపకం అయితే ఎక్కడ కూడా మనము ఏ కాంటె కామెంట్రీస్లో చూడము ఏ పాస్టర్స్ చెప్పడం మనం వినం ఏ ప్రొఫెసర్స్ కూడా తేలిచి కాలేజెస్లో ఈ ఐదు ఏమైంది చివరికి అన్ని కల్పనలా కల్పన కథలాగుంటే ఈ ఐదుగురికి సంబంధించిన విషయాలు వీళ్ళు విడబడ్డవారు వాళ్ళు కొనిపోబడ్డవారు ఇట్లాంటివి చెప్తూ అటువంటి ర్యాప్చర్ లింక్స్ క్రియేట్ చేస్తుంటారు కానీ ఇది అసలు ర్యాప్చర్ సంబంధించిన బోధనే కాదు ఇది ర్యాప్చర్ బోధనే కాదు ఈ ఫైవ్ ఆఫ్ దెమ్ ఆర్ ది కాంగ్రిగేషన్ రిప్రజెంటే మనం చూసినా మా యొక్క సెవెన్ గోల్డ్ అండ్ క్యాండిల్ రిమైనింగ్ ఆర్ ఫైవ్ ఆఫ్ దెమ్ ఈ ఫైవ్ క్యాండిల్ శ్రమల కాలంలో పోతే అనేది మనం చూస్తున్నాం ఎందుకంటే మిమ్మల్ని ఎరగనంటాడు మేము ఎట్లా గుర్తుపట్టాలా పెళ్లి అక్కడ ఆ ఆపర్చునిటీ పోగొట్టుకుంటున్నాం మేము కనగలమే రక్షణ పొందిన వారి సువార్త విన్న కానీ పెళ్లి కుమార్తె యోగ్యత ఎందుకు పోగొట్టుకోవాలా మేము మేము పోగొట్టుకోవడానికి వీల్లేదు అయితే ఈరోజు నేను అది కంక్లూడ్ చేస్తాం మీకు ఆ కనెక్షన్ కంక్లూడ్ చేస్తే యూ విల్ నెవర్ హ్యావ్ దట్ గ్యాప్ ఇన్ యువర్ లైఫ్ ఏంద గ్యాప్ ఈ ఐదు ఏం జరిగింది అనేది ఈ ఐదు మంది ఎందుకు మత్తగా నిద్రపోయినారు ఎందుకు నూనె స్వీకరించలేదు ఎందుకు ఆనాయింటింగ్ లేదు వీళ్ళ దగ్గర అభిషేకం ఎందుకు లేదు దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒకటే క్లో ఇచ్చేసి నేను ఈ రోజుకి క్లోజ్ చేస్తాను వచ్చేవారము దేంబర్స్ ఆఫ్ సౌత్ అన్న అంశం గురించి మనకు ధ్యానిస్తాం ఆ యోగ గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో తొమ్మిదో వర్షంలో నాలుగు ఆ యొక్క సింబల్స్ మనకు కనిపిస్తున్నాయి ఒకటి ఏంటంటే ఆక్టూరస్ ఒరాయన్ ప్లేడస్ దాని తర్వాత చేంబర్స్ ఆఫ్ సౌత్ ఈ చేంబర్స్ ఆఫ్ సౌత్ ఎందుకు మీరు అర్థం చేసుకుంటే ఈ పెళ్లికి సంబంధించిన విషయాలు మరీ దీర్ఘంగా మీకు అర్థమవుతాయి కాబట్టి ఇప్పుడు చూడండి ఈ ఐదు మందికి ఏం జరిగిందన్నప్పుడు యూ హ్యావ్ టు గో ఆల్ ద వే బ్యాక్ టు సాంగ్ ఆఫ్ సలమన్ లేకపోతే ఎప్పటి అర్థం కాదు అండ్ ఇది ఏ కామెంట్రీషన్లో ఏ పుస్తకాలలో ఉండదు ఎక్కడ కూడా మనకు దొరకాలన్న సాంగ్ ఆఫ్ సలమన్ ఐదవ అధ్యయము రెండవ రెండు ఏడు వర్షాలలో మనం చూస్తాం ఇది శూన్యమిరాలు గురించి మీకు తెలుసు దశల మైట్ అంటాము ఇంగ్లీష్లో ఈ శునీరాకు సంబంధించిన బోధ అర్థమైనప్పుడు సింబాలిక్ గా నెట్ ఈ స్త్రీ శనిమీరాలు బుధని కన్నటికి సాదృశ్యంగా ఉంది అనేది నేను మీకు రోజు పరుస్తాను చూడండి దాని తర్వాత తన ప్రియుడు ఆ యొక్క తలుపు బయట నిలబడి ఉన్నాడు అనేది మన ప్రభుకి సాదృశ్యం అనేది మనం చూపి చూస్తాం ఇక చూడండి రెండవ వచ్చిన నేను నిద్రించి తినే నా మనసు మేల్కొని ఉన్నది అనేసి మన ప్రభు మాట్లాడతాడు అంటే మన ప్రభు ఎప్పుడు కూడా ఆయన మనసు మేల్కొంటాను నిద్రపోవడాన్ని విషయం జ్ఞాపకం చేస్తుంది ఈ వాక్యం ఆయన కొనుకడు నిద్రించడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది వాక్యం ఇప్పుడు చూడండి నా సహోదరి నా ప్రియులారా నా పౌరమ్మ నిష్కలంకురార అంటే కన్యక నిష్కలంకురార అంటే కన్యక అనార్థం ఆ నువ్వు పాపం లేదు రక్షణ పొందిన దానివే ఉన్నారు ఆలకింపము నా తల మంచుకు తడిసినది నేను రాత్రి అంతా నీ కొరకు కాలంలో చీకటి కాలంలో నీ కొరకు ఎదుర్కొన్నాను ఆలకింపము నా తల మంచుకు తడిసి నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినది నాకు తలుపు తీయమను నా ప్రియుడు నా నా వాకిలి తట్టు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు ఇది లవదియ సంఘకాలం మనంపుడు చూసినాం కదా ఓ మూడు వారాల క్రితం లవదికే సంఘకాలంలో బయటలో కూడా తలుపు కొడతా ఉన్నాడు ఎండ్ అది లాస్ట్ టైం చర్చ్ అన్నట్టు చర్చ్ హీరాలో లాస్ట్ ఇయర్ అంటే ఎండ్ టైం మనం ఉంటుంది ఆ తలుపు బయట కొడుతుండడు ఇది సింబాలిక్ అన్నట్టు ఇప్పుడు ఇక్కడ ఈ స్త్రీ లోపల పండుకొని తన ప్రియుడు బయట తలుపు కొడుతున్నాడు మ్యారేజ్ కాలేదు మళ్ళీ మ్యారేజ్ చేసుకుందాం మనం వస్తే ఆమె ఏం చేసింది లోపలి నిద్రపోతుంది ఈయన బయట నిలబడి ఇంకా ఎంతసేపటికి తలుపు దియ్యేది తలుపు దియ్యేది ఇవి రోల్ రివర్సల్స్ అంటాం మత ఇరవైకి వచ్చేపటికి ఈమె బయట ఉంది ఇక్కడ సాంగ్ ఆఫ్ సెరమోన్స్ లో ఆమె లోపల ఉంది ఇదే ఆశ్చర్యం అన్నట్టు మనకి ఇవన్నీ చూపిస్తాడు దేవుడు ప్రతి వాక్యం రివర్స్ రివర్స్ అవుతూ ఉంటాయి ఫార్వర్డ్ రివర్స్ ఫార్వర్డ్ రివర్స్ అవుతా టూ అండ్ ఫ్రో అంటాడు టూ అండ్ ఫ్రో ఇది అంతా ముందుకు వెనుక ముందుకు వెనుక వెళ్తూ ఉంటాయి నీ మైండ్ కూడా అటే వెళుతానే కానీ వీటిని నువ్వు క్యాచ్ చేయలేకపోతే నేను అన్ని దాటిపోతా లేకపోతే నువ్వు క్యాచ్ చేయకపోతే నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి కాబట్టి ఇప్పుడు చూడండి ఆమె ఏ రీతిగా బాధపడుతుంది అనేది ఈ మత్స్య శువార్త ఇరవై అధ్యాయంలో తలుపు బయట ఉన్న వాళ్ళకు సంబంధించిన విషయం ఇది ఇప్పుడు చూడండి నేను మూడవ వచ్చి వస్త్రము తీసివేసి నేను మరలా దాన్ని దని ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి ఏమే ఏమే వస్త్రం తీసేసుకోండి ఏమి వస్త్రం తీసుకుంది ఏమి కనీకనే నేను గుర్తుపట్టను అన్నాడు నీతి వస్త్రాలు ఎక్కడ పోయినా ఏమి నేను మరలా దాన్ని ధరించుకోవాలనా అంటే నిర్లక్ష్యమైన జీవితం జీవించింది బుద్ధినేమితనం అంటే నా పాదములు కడుగుకొంటిని నేను మరలా వాటిని మురికి చేసుకోని చూడండి ఇది ఇది ఏమంటాం ఒక ప్రోగ్రామ్డ్ లైఫ్ అన్నట్టు రొటీన్ లైఫ్ అన్నట్టు పాదాలు కడుక్కున్నాను మరలా కడుకోవడానికి తప్పేముంది కానీ నిర్లక్ష్యమైన జీవితం అన ఇప్పుడు చూడండి తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగము అతని ఇళ్ళలో జాలి ఉంది ఆసక్తి కానీ ఏం చేస్తే చూడండి నిర్లక్ష్యమైన జీవితం ఐదవ వచనం చాలా ఆశ్చర్యకరమైన వాక్యం ఎన్నిసార్లు మనం గణించడం అనే జీవితంలో తెలియదు కానీ నాకైతే అది చూసినప్పుడల్లా ఒళ్ళు ఇట్లా షేక్ అయిపోతూ ఉంటుంది ఒళ్ళు ఐదవ వచనం చూడండి నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని ఉంది మంచమీద పండుకొని అయన బయట కొడతానడు గానీ ఆ నిద్రమత్తలో లేలని స్థితిలో ఉంది ఈ రోజు ఎండు టైం చర్చ్ అట్లా తయారైంది లవదేశియన్ చర్చ్ నా ప్రియునికి తలుపు తీయ లేచితిని నా చేతిలో నుండి ఏం జరిగింది ఇప్పుడు నా చేతుల నుండే నా వేల నుండయో జటా మాంసి గడియల మీద స్రవించండి ఇంగ్లీష్ లో లేదు యాక్చువల్ గా ఆ అత్తరు బుడ్డి తన చేతిలోకి జారి పడిపోయింది ఇంగ్లీష్ అట్లా ఉంది ఇట్ ఫెల్ డౌన్ అని ఉంది తెలుగులో ట్రాన్స్లేషన్ అది లేదు ఇప్పుడు మీరు సింబాలిక్ అర్థం చేసుకోవాలా ఆమె చేతుల నుంచి ఆ యొక్క సెంటు బాటల్ కింద పడిపోయింది మనకి న్యూ టెస్ట్మెంట్కి వచ్చినప్పుడు కూడా ఒక స్త్రీ ఆ సెంటు బాటల్ పగలగొట్టింది కదా ఇవి మనకి కనిపిస్తా ఉంటాయి రోల్స్ ఇక్కడ ఆమె ఆ సెంటు బాటల్ కింద పడేసుకుంది సాంగ్ మన పరమగీతంలో కానీ న్యూ టెస్ట్మెంట్కి వచ్చినప్పుడు ఆ స్త్రీ ఆ బాటల్ పగలగొట్టి తన ఆ యొక్క తన కాళ్లకు మన ప్రభు కాళ్ళకు పూసినట్టు మనం చూస్తాం అది ఎప్పటికీ మరవబదంట అది ఎప్పుడు ఎక్కడ సువార్త ప్రకటించబడ్డాను ఆమె చేసిన క్రియ కార్యము ప్రకటించబడాల నుంచి మనకు వాటి కాబట్టి మనం దాని జ్ఞాపకం చేసుకుంటాం ఎందుకంటే ఆయన ఆయన సమాధికి సాదృశ్యంగా ఉంది ఆయన మరణ భూస్థాపనకి ఉంది ఆ సువాసన ఆ యొక్క కానీ ఈ స్త్రీ ఏం చేసింది ఇక్కడ బుధరేని కనేక దానికి కింద పడేసుకుంది తన చేతుల నుంచి జారి కింద అంటే నిష్ఫలం చేసుకుంది అంత దానిని అని చెప్తుండ అతను మన ప్రభుకు అది సమర్పించుకోవాలి ఆ స్త్రీ మీ మరి ఏ రీతిగా అయితే కాళ్ళకు కూసిందో ఈమె ఆ రీతిగా సిద్ధపరచాల్సిందో పోయి కింద ఇప్పుడు ఏం జరిగిందనేది నేను కంక్లూడ్ చేస్తాను వాక్యం చూడండి నా ప్రియుకి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను ఇప్పుడు రోల్ రివర్స్ అయినాయా తలుపు ఈమె తీస్తుంది ఆయన వెళ్లిపోయిండు ఈమె ఎండు టైమ్స్కి వచ్చి తలుపు తెరవమంటుంది ఆయన మూసేసిండు ఇవన్నీ ఎన్ని సార్లైనా మనకి తగులుతూనే ఉంటాయి బైబుల్ వాక్యంలో మన మైండ్ కూడా అట్లనే పరిగెత్తుతూ ఉండాలి ఆయన ఎట్లా తీసుకపోతే అట్లా తీసుకుపోవాలా పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి మన ప్రభుని గట్టిగా పట్టుకోవాలి మనం అది నేను నేర్చుకున్నాను నా లైఫ్లో నేను ఇంకా పరిగెత్తుతున్నా అలసిపోనే లేదు స్టార్టింగ్లో ఎటువంటి ఆసక్తులు దానికి డబుల్ ట్రిబుల్ అట్లీస్ట్ టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ నా ఆశ ఇంకా పరిగెత్తుతనే ఉంది ఎంత శరీరం కృషిస్తున్నా ఎన్ని శ్రమలున్నా నేను మటుకు ఆ ప్యాషన్ విడిచిపెట్టలేదు ఎప్పుడైనా కానీ ఏ నైట్ అయినా కానీ పరిగెత్తాను ఇంటికి వచ్చేసిన ఇప్పుడే వచ్చేసినా బ్రదర్ మళ్ళా రావాలని వచ్చి వాకింగ్ అంటే అట్లా లేదు అయినా పరిగెత్తు ఉంటా ఇంటికి వచ్చినా మళ్ళీ పరిగెత్తా ఉంటా థర్టీ కిలోమీటర్స్ అయినా పరిగెత్తా ఉంటా ఎవరి మీద ఏది ఆధారపడకుండా ఎందుకంటే ఈ ప్యాషన్ దీనిలో ఉండాలి బుద్ధి లేని కన్యాకలికి ఎందుకు కాంప్రమైజ్డ్ లైఫ్ ఇప్పుడే కళ్ళు కడుకున్నా మళ్ళా మురికి చేసుకోవాలన్నా ఇప్పుడే బట్టలు ఇప్పేసినా మళ్ళా వేసుకోవాలన్నా బట్టలు సేవ కొన్నిసార్లు సేవకు పోతే అప్పుడు చెప్పులు వదిలేసి బయట చెప్పులు మర్చిపోయింట నేను మా వాళ్ళ వారు నువ్వు చెప్పు లేకుండా పోతున్నావు అంటారు షర్ట్ టక్ చేసుకోకుండా పోతావు బెల్ట్ పెట్టకుండా పోతావు దువ్వకోకుండా పోతావు పైసలు పెట్టుకున్న లేదు సిద్ధంగా ఉంటాం ప్రతి క్షణం ఏ క్షణంలో ఎక్కడ పోవాలంటే అక్కడ పోవడానికి సిద్ధంగా ఉండాలి జీవితం ఇవన్నీ ఎప్పుడు మనము ట్రైన్ చేసుకుంటాం ఇప్పుడు చూడండి కంక్లూడింగ్లో ఈమె తలుపులు తీసినప్పుడు ఏం జరిగింది ఆయన లేడు అక్కడ లవోదీకే సంఘకాలం కూడా వీళ్ళు లోపల పాటలు పాడుతున్నారు ఆయన బయట ఉన్నాడు ఫస్ట్ చర్చిలో ఆయన లోపల ఉన్నాడు పాటలు పాడుతున్నప్పుడు లాస్ట్ చర్చే సిస్టంలో లోపల హలల్యో పాటలు పాడుతున్నారు ప్రార్థనలు చేస్తున్నారు ఫాస్టింగ్స్ ఉంటున్నారు ఫీస్టింగ్స్ చేసుకుంటున్నారు లవ్ ఫీస్ట్ చేసుకుంటున్నారు ఏమేమో ఏమేమో చేసుకుంటున్నారు ఆయన బయటనే ఉన్నాడు ఈ మిస్టరీ ఎప్పుడు మనం అర్థం చేసుకోమని మనుషులకు చెప్తాం ఈ స్టిల్ అవుట్ సైడ్ ఈ రోజు అనిపిస్తుంది ఆయన అవుట్ సైడ్ అంటే నేను ఏం లోపల నేను కూడా ఆయనతో పాటు బయటనే ఉంటాను నేను అది డిసైడ్ చేస్తున్నాను లైఫ్ ఐ హౌట్ ఆఫ్ ఆల్ దిస్ డబ్బుల సిస్టమ్ గలిబిలి ఈ గలిబిలి నుంచి బయటకు వచ్చి ఆయనతో బయట ఆయన ఎక్కడ ఉంటే నేను అక్కడ పోతాను ఎక్కడ తీసుకపోతే అక్కడ తీసుకుంటుంది అందుకే నాకు ఇవి చూపించాలి ఎందుకంటే బయట కాబట్టి ఇప్పుడు ఇవ్వగలుగుతున్నా లోపల బహుశా బట్టి చూడకపోయాను నా ప్రియునికి నేను తలుపులు ఆరో వచ్చినాం కంక్లూడింగ్ నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను అంతే వీళ్ళు వచ్చేటప్పటికీ తలుపులు ముయబడ్డాయి మత్తేశ్వర తీరాధంలో ఈ పరమ గీతంలో ఆయన తీయంగానే ఆయనప్పటికీ వెళ్ళిపోయాడు అంతటా చూడండి ఆయన అతని మాట వినుటతోనే నా ప్రాణము సోదన నేను అతని వెతికి నన్ను అతడు నాకు కనబడకపోయిన చూడండి ఇక్కడే చూస్తున్నాను బుధిలేని కన్యకలు వీధులలో బోల్సి వచ్చింది శౌకాలు కదా కొనుకోవడానికి ఎవడమ్ముతాడు సత్యం ఆ దశల్లో సత్యం ఎవరు చూపిస్తాడు ఏది సత్యము అనేసి సత్యం అంటే అడిగినవాడు ఆ పిలాతు మన ప్రభుని సత్యము ఎదుట నిలబడితే సత్యం అంటే ఏందని అడిగి జవాబు ఏ స్ట్రౌ లేచి వెళ్ళిపోయాడు ఈ రోజు కూడా అదే జరుగుతుంది సత్యముబ్బై పరిచే టైంకి అందరూ లేచి వెళ్ళిపోతున్నారు పిల్ల అతలాగా లేస్లో ఎంబాడీమెంట్ ఆఫ్ ట్రూత్ కదా ఆయన ఎదుట నిలబడి సత్యం ఈ దయ్యాన్ అడిగితే ఆయన చెప్పక ముందే లేచిపోవడం అంటే ఎంత నిర్లక్ష్యం ఇది అదే జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు ఆయన చూడండి ఏం చేసింది నా ప్రాణము సమస్యలేను అతని మాట వింటున్న ప్రాణం సమస్యలను ఆయన స్వరం వినలేకపోతుంది ఇప్పుడు చూడండి నేను అతన్ని వెతికినను అతడు నాకు ఇది చాలా భయంకరం ఒక దశలో ఆయన కొరకు ఎంత వెతికినను ఆయననే సత్యం వాక్యం ఆ వాక్యం వెతుకుతే కూడా దొరకదు ఈ శ్రవణ కాలంలో ఇప్పుడు ఏం జరిగింది ఆయనకి నేను పిలిచిన అతను పలకలేదు ఒక దశలో ఇంకా ఎంత ప్రార్థన చేసినా ఆయన విన్నాడు పట్టణంలో తిరుగు కావలి వారు ఇది సంత అంటే పట్టణంలో తిరుగు కావలి వారు నాకు ఎదురు పడినను కొట్టి గాయపడిచ్చేరి ఇది చాలా ఆశ్చర్యం ఫస్ట్ ఫస్ట్ టూ గ్రూప్స్ గురించి నేను ఎన్నిసార్లు మీకు చెప్తాంటారు ప్రాణ ఇది థర్డ్ గ్రూపు ఈ సంత పోయి వెతుకుతా ఆయన కొరకు సత్యం కొరకు ఏసు సత్యం తన ప్రియుడే సత్యం కాబట్టి ఆయన కొరకు వెతుకుతుంటే ఏం జరిగింది కావాలి వారు ఆమెకు ఎదురు పడి ఆమెను ఇది బాగా అర్థం ఇది మొదటి గుంపు ఇది ఫస్ట్ గుంపు అన్యాయం చేసే గుంపు ఇది వాళ్ళు కొట్టినరు దాని తర్వాత చూడండి ప్రాకారం మీద కావలి వారు ఇది రెండో గుంపు ఇది సెకండ్ అపవిత్రం చేసేవారు ప్రాకారం మీద కావాలి వారు నా పై వస్త్రం దొంగిలించి అంటే ఈమె దగ్గర నుంచే సమస్తాన్ని దోచుకుంటాడు మొదటి రెండు గుంపులు అట్లా చెప్పడం కొంచెం కష్టమే వాక్యం కాబట్టి చూడండి అందుకే మతేశ్వర తిరుమల దానిలో ప్రవ్వా ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి ప్రవా ఇవన్నీ ఎక్కడ జరిగితే ప్రభుత్వం అంటే ఆయన ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు ఇవన్నీ ఈ సూచనలన్నీ ఎక్కడ ఎప్పుడు జరుగుతాయి ప్రవ్వా ఎక్కడ జరుగుతాయి ప్రవ్వా అంటే ఆయన ఒకటే సూచన ఇచ్చింది ఏం తెలుసా పీనుగా ఎక్కడ ఉండునో గద్దలు అక్కడ పోగవుడు అన్నాడు ఈ రెండు గుంపులు ఇవి గద్దలు పీనుగా అంటే ఎన్ టైమ్స్లో చర్చే సిస్టమ్ ఈస్ లైక్ డెడ్ సిస్టమ్ డెడ్ లాయన్ అని మీకు చూపించిన వారం నుంచి ఆ యొక్క ఓరాయన్ షోల్డర్స్ మీద డెడ్ లయన్ ఉంటుంది కాబట్టి ఎండి టైమ్స్ లో చర్చి సిస్టమ్ ఇది డెడ్ సిస్టమ్ ఎందుకంటే వాళ్ళు ఆయన సత్యాన్ని తృణీకరించి ఈ రకరకాల బోధలను తెచ్చిపెట్టుకున్నారు మనుషుల కల్పితాల బోధలను వాట్ హ్యాపెండ్ ఇన్ ఎయిటీన్ థర్టీ అది నేను ఎన్ని సార్లు జ్ఞాపకం చేస్తూ ఉంటాను ఎయిటీన్ అబద్ధ బోధాలు స్టార్ట్ అయిపోయినాయి ప్రపంచంలో అంతవరకు లేని బోధాలు ఎయిటీన్ నుంచి ప్రకటి ప్రకటించడం ఈ యొక్క బుద్ధి విడబడడం అని కానీ ఈమె ఏం జరిగింది ఇక్కడ భయంకరంగా ఆమె గాయాల రెండు గ్రూప్స్ గ్రూప్స్ కొట్టినాయి ఒక గ్రూప్ ఆయనని గాయపరుచినది ఇంకొక గ్రూపు ఆమె వస్త్రాలను దొంగలించుకుంది అంటే ఆమె దగ్గర ఇంకా ఏమి లేదన్నట్టు కాబట్టి ఆమె ఎంత వేదన పడింది శ్రమల కాలం అంతా శ్రమల గుండా పోయాడు అన్నట్టు మనం చూస్తున్నాం ఈ బుద్ధులేని కనుక లేక కాంగ్రికేషు శ్రమల గుండా పోయి పెళ్లి కుమార్ పెళ్లికి వస్తారు అది మీకు ఈరోజు చూపించకపోవచ్చు ఎందుకంటే టైం అయిపోతుంది కాబట్టి వీళ్ళందరూ ఖచ్చితంగా తిరిగి మళ్ళా పెళ్లి విందుకొస్తారు అది నేను మీకు చూపిస్తాను వచ్చేవారం చాలా క్లియర్గా ఉంది వాక్యం వీళ్ళందరూ ఎవరైతే బుద్ధి లేని వారు బయటికి వెళ్ళిపోయినరో గాయాలు పోయాలైన వీళ్ళకి ఎవరు బయలుపరుస్తారు గాయాలైన వారికి ఇవి మన టైంలో జరుగుతున్నాయి ఎవరు గ్రహించగలుగుతున్నాం మరి ఇవన్నీ వాళ్ళకి ఎవరు చెప్తున్నారు షావుకారులు చెప్పారు వాళ్ళు తాంతారు వీళ్ళని ఆమెను దోచుకుంటారు ఆ స్త్రీని దోచుకుంటారు ఆమె దగ్గర ఉన్న అంత ధనాన్ని దోచుకుంటారు ఆమె సంపాదనంతా దోచుకుంటారు ఆమెకి ఏమి మిగలదన్నారు చివరికి అటువంటి దశలో రిక్తహస్తాలతో ప్రభుత్వ సంగతికి వచ్చి ఆమె ప్రార్థిస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు నువ్వెక్కడున్నావు ఈ గుంపులలో ఆమెకి ఎవరు ఇవన్నీ చూపించాలా ఆమె ఆమెని ఆదరించే ఎవరు శ్రమల కాలంలో చర్చని ఆదరించే ఎవరు నేను శ్రమలు చూడకుండా మాయమైపోతాను బ్రదర్ అని చెప్పే వాక్యం ఉంది అది లేదు ఒక ఆధారం బైబుల్లో మళ్ళీ శ్రమల పోయే వీళ్ళకి ఆదరకాలంగా ఉండేవాళ్ళు ఎవరు కాబట్టి ఆ ఫోర్త్ గ్రూప్ పరిశుద్ధులు ఈ స్వదిత ఈ కాంగ్రిగేషన్కి ఈ సత్యాలను చూపించడం కొరికే ప్రభు ప్రకటన గ్రంథం రాసిండని నేను నమ్ముతున్నాను ఈరోజు ఆ రీతిగా అర్థం చేసుకోకపోతే దానికి మనం ఏం చేయలేం కానీ ఇవన్నీ ఎవిడెన్సెస్తో పాటు నేను మీకు చూపిస్తున్నా ఇంకా ఎన్నెన్నో వాక్యాలు ఉన్నాయి కానీ వీళ్ళు ఏ రీతిగా తిరిగి ఆ పెళ్లి విందుకు వస్తారు వీళ్ళు తిరిగి పెళ్లి కుమార్తె స్థితికి ఏరీతికి ఎదుగుతారో అది నేను మీకు వచ్చేవారని చూపిస్తాను అంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని దీవించిన దాకా చిన్నగా ప్రార్థించుకొని ముగించుకుందాం పర్షుద్ధుల బాగు మీకు వందనాలను ప్రభు మీరు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి మీకు వదనాలి తండ్రి మీరు చూపించిన ఇక వాక్యాలను బట్టి మీకు వందలు ప్రవ్వ ఆ యొక్క తనమల్ని కృతిక లేక ఏడు ఏడు సహోదరులు లేక సెవెన్ సిస్టర్స్ లేక సెవెన్ డాటర్స్ ఎటువంటి శ్రమ గుండా పోతున్నారో మీరు చూపించినారు ఈరోజు అవును ప్రవ్వ ఆ యొక్క తన మన మొదటి రెండు గుంపులు ఏ రీతిగా ఏమని శ్రమల పాలు చేసినా చూపించినారు తండ్రి గుబిరిని కన్యకులు ఏ రీతిగా శ్రమల పాల్ తిరిగి వస్తారు మీ సన్నిధిగా మీరు వాటిని మరీ గ్రహించి మేము కాంగ్రిగేషన్కి వీటిని చూపించాలి ఎవరు చూపిస్తారో ప్రవ్వ మేము చూపించాలా మేము తీర్మానించుకున్నాం చూపించడానికి సహజ గుండి అనిపించమని బ్రదర్స్ అందరినీ ఆశరించి వారు చేసిన సేవని ఫలపరితం తెచ్చేమని ఏం తండ్రి ఈ ఉద్దేశాలు ప్రభావ నేను ఎక్కువ మాకు ఇచ్చిన అవకాశం బట్టి ఉన్నాడు మా మధ్య తీసుకొచ్చిన వాటి భాగం బట్టి నీ ద్వారా తండ్రి ఆయన బాబా నేను ఆరాధించిన గురించిన విధానం బట్టి నేను కూడా తండ్రి నీ బెడల్ తోటి కోరితో కూడి ప్రభావ నేను ఆరాధించుకునే బాబా తోటి బెడల్ తోటి కలిసి ఇదీ వాసులు ధ్యానించడానికి కుటుంబం బట్టి ఇంట్లో ఉన్నాడు ఎన్నో సత్యాలు ఎన్నో విషయాలు నేర్చుకున్నాను నిజంగా తండ్రి అయ్యాన్ని వాసుల పట్ల ఉన్నారు ఎంత ఆసక్తి కలిగి ఉండాలో ప్రభావ తండ్రి మీ పరిచయం విషయంలో ఎంతో ఆసక్తి కలిగి ఉండాలో తండ్రి అయినా ఇంతే కాకుండా మీ వాస భాగాల్లో నుంచి తల్లి మీరు అనే పాఠాలు తెలుసు గొప్పలా వాడుకోవాలని ప్రార్థిస్తున్నాం అంతే కాకుండా తండ్రి ఆయన సమస్యలు ఆయన మీ రాష్ట్రం ప్రాంతాల్లో ప్రభావ తండ్రి వాడుకున్న విధానం బట్టి సేవకుల గురించి అక్కడ ఉన్నతని ప్రత్యేకమైన బిడ్డలను ఎవరు కలిసి ప్రజలందరి కోసం ప్రార్థిస్తున్నాయి ప్రజల కోసం కూడా ప్రార్థిస్తున్నాం తండ్రిగా వాళ్ళకు బాధపడుతుండగా తల్లిదాని పూర్తిగా గురుద్ర దగ్గర సహాయం చేయండి ప్రభావితించండి తండ్రిగా ప్రభావండి ఎంతో తండ్రి నష్టపోయింటున్నాడు ప్రభావాన్ని ఆగ్రహించండి ఇంట్లో ప్రభావం చేయడానికి రాసుకొచ్చింది అక్కడ ఉన్న పాఠం తీసుకొస్తున్నాం ప్రభావిత సహాయం చేసి మైంపని ప్రార్థిస్తున్నాం అవకాశం గొప్ప రక్షణ చూపించి కనపడుతూ అయ్యా అనేకమైన అవసరాలు అనేకమైన ప్రభావాన్ని మసాదు ఆలోచిస్తున్న విధానం ప్రతి నెమ్మది అయ్యా తండ్రి శత్రు దేశాలతో ఇచ్చిన నెమ్మది పట్టి ఉన్నారు ఇంక పాకి ప్రభావం కాశ్మీర్ లో జరుగుతాం సహాయం చేయండి గట్టించండి చనిపోతున్నారు ఈభాటు మీరు చేసుకోండి సహాయం చేయండి నెమ్మది బతి పొందాలి సమాధానం జరిగినట్లు ప్రాంతం ప్రార్థిస్తున్నాము ఇంతేకాకుండా ఈ ప్రభావి మా దేశం మా నాయకుల కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము విగ్రహారుంచి మా దేశాన్ని ఎలా సహాయం చేయండి ప్రభావతాన్ని సేవకుల కోసం కోసం సంఘాల కోసం ప్రార్థిస్తున్నాము కోసం ప్రార్థిస్తున్నాం ప్రభావతాన్ని పేద ప్రతిలో ఉన్నప్పుడు దివ్య ప్రత్యేకంగా ప్రభాతం తీసుకొని సహాయం చేయండి ఇంతే కాకుండా ప్రభాతం కోసం వాళ్ళ కోసం సంఘాలను ఓపెన్ చేసి ఆ సమయం ఆహారం సహాయం చేయండి బాబా పాలిటిక్స్ పాలిటిక్స్ నుంచి పోటీ కేసులు కేసులు ప్రభావం ప్రభావాల సహాయం చేయండి సేవకులు ప్రభాతం ప్రభాతం అనేకమైన పాలిటిక్స్ ప్రభాతం లేదా వాళ్ళ మీద సహాయం చేస్తాను మీకు బాబా మంచి పై చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావం విజయవాల్ కోసం ప్రభావ ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఈ రీతిగా ప్రభావం ఆత్మహిత కోసం ప్రార్థిస్తున్నాం ప్రభావితండి నేను దగ్గర హోమ్స్ కోసం ప్రార్థిస్తున్నాం గవర్నమెంట్ నటిస్తున్న దగ్గర హోమ్స్ ఇలా ఎన్నో ఉన్నాయి ప్రార్థిస్తున్నా ప్రభావాల ప్రస్తున్న సేవకు చేసుకోండి సహాయం చేయండి ప్రభావించుకోని ప్రార్థిస్తున్నాండి నేను సంఘం కోసం ప్రార్థిస్తున్నాం ప్రభావి నిలబెట్టండి ప్రతి ఎంతో వర్ణాలు చుట్టూ జరుగుతున్నాం కోసం ప్రార్థిస్తున్నాం ప్రభావ రజ్ని కోసం ప్రార్థిస్తున్నాము కిరణ్ కోసం కోసం ప్రార్థిస్తున్నాం ప్రభాస్ బిడ్డల ప్రభాస్ కోసం ప్రార్థిస్తున్నాం ప్రభాస్ విజయ్ కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను భార్య కోసం ప్రార్థిస్తున్నప్పుడు ఎంతో వర్ణాలు సహాయం చేస్తాం చేస్తున్న ప్రచర్యండి లెక్క చేసిన ప్రచర్య మీద దీవించి ఆశ్రయించండి ప్రభావం అయిపోతుంది బిడ్లందరినీ సహాయం చేయమని సాధిస్తున్నాం ఒక సమయం బట్టి వదనాలు తెలుస్తున్నాం ప్రభాస్ని బట్టి సంపత్ని బట్టిగా ప్రభావం భాస్కర్యా బట్టినాలు తెలుస్తున్నా సాధిస్తూ వేసుకుంటున్నాం తండ్రి ఆమె కలిగిన తృపగలిగిన దేవ నలిగిన మహిళ ఉపాధి పూర్ణుడా మహాదనుడ మహుడా పరిశుద్ధుడ నన్ను మారని మాస్ చెందనికి మా గొప్పదేవ నాయన ప్రభు నీ పాలని చెందుకు కృహకు నాయనసారి ఆయన సజీవులుగా తండ్రి పూజిస్తూ కీర్తిస్తూ పనపరుస్తూ అడుగుతున్నాయన కృష్ణా ఆయన మా పితులకు పాత్రుడు మారుడన్న దివకుడు మా తండ్రి మాదే అన్ని సమయములలో తండ్రి ఏమి ఉన్నారని కృష్ణా నాయన తండ్రి ఎల్లప్పుడూ ప్రభు ఆమె నిత్యమ ప్రభావ మీకు వ్యక్తి మన తండ్రి ఎంత దేవుడు ఆయన అంత గొప్పగా ప్రభావం విమోచించారు మనం భద్రత కాపుదల్లో ఉంచా మీ కృప నిత్యం ఉండిన ప్రభావం చెల్లించుకుంటున్నాం మీ కృపల భద్రత ఇలా మా తండ్రి మా ప్రభావ దక్షిణ భాగ్యములు దక్తిస్తున్నాయ గొప్ప మహిమ వ్యక్తి మనక్షణ బట్టి చెల్లించుకుంటున్నాను మహిమ సంతోషం బట్టించుకుంటున్నాం ఆనందాన్ని బట్టి చెల్లించుకుంటున్నాం ఈరోజు మమ్మల్ని సమకూర్చు అందుకే చెల్లించుకుంటున్నాం ప్రభుత్వా హరితగా ప్రార్థించమన్నారు ప్రార్థించమన్నారు ప్రార్థించమన్నారు ప్రార్థనలో కూడా రావడమన్నారు ప్రార్థించమన్నారు చెల్లించుకుంటున్నాం కొన్ని లక్షన్ మీరు ఎందుకు అనుమతించారు ఆయన కేవలం తండ్రి కూర్చుడు మాత్ర అనేక చనిపోతున్నారు తండ్రి మా దాని పని గుడ్డలను చేసుకుంటారు ప్రార్థిస్తున్నారు ప్రార్థిస్తున్నాడు ప్రభుత్వంలో ఆయన పెద్దలా జరిగా తగ్గు ఈ కరోనా వచ్చిండగా మహబూబ్ నగర్ లో సభ సహాయం చేయండి దాదాపు ఇరవై మందికి కరోనా బారిన పడ్డారని సభానైనా సభ్యు పత్రిక శరీరం నుండి ఆ వైరస్ తొలగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి అదేవిధంగా సభానైనా మా ప్రార్థన జవాబిచ్చిమ్మినట్టు సుబ్బయ్య గారిని కూడా కరోనా బారిన కాపాడాలని ఆయన రాబోగ్రంలో సూర్వార్ని ఆయన వాడుకోవడం సహాయం చేయండి రోజు మంది బాధపడుతున్నా సహాయం చేయండి ఆయనతో మా పాలకులు అధికారులు లేవు తప్ప దీని గురించి సరైన అవగాహన లేదు సరైన టెస్టులు లేవు తప్పనింగ్ లేక సహాయం చేయండి ఆయన ప్రైవేట్ హాస్పిటల్ దోపిడానికి కాపాడానికి తండ్రి తండ్రికుడు మా విమోచకుడు ఆయన ఎక్కడ ఉన్న ఉద్యోగాలు వ్యాపారాలు నష్టమ కంపెనీలతో తండ్రి ఇన్స్టిట్యూషన్ సహాయం చేయగలన్నీ సభ మీరే తండ్రి వాటిని తల చేయవలసింది పరిచిద్దవలసింది ప్రార్థి విద్యార్థుల గురించి సహాయం చేయండి వారికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి కాపాడండి తక్కువ వారికి విద్యా సంవత్సరం వస్తుంది సహాయం చేయాల్సింది ప్రార్థు అదే మాతీ జ్ఞాపం చేసుకుంటండి అదేవిధంగా ఇంకా ప్రార్థున్నాం ఆయన జ్ఞాపకం చేసుకుంటే కావాల్సిన బంధువులు కథవ చేయండి ఆహారముటర్ ప్రార్థి చూపించడం ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో భద్రాచలమ ప్రాంతాల్లో మరియు నేలవరం జిల్లా ప్రాంతాల్లో తగిన వరదల అభివృద్ధి ప్రార్థిస్తున్న సహాయం చేయండి ప్రభుత్వైన వివిధ రాష్ట్రాల్లో ఉన్న వరదల కొంచెం వ్యాప్తం చేసుకునే ప్రశ్నించండి ప్రభుత్వం అయినా అదేవిధంగా ప్రాంతాల్లో హృదయ సేవల ప్రాంతానికి సహాయ సేవలను ఉంటుంది ఆశ్రయించుకోవడం పెట్టుకుంటున్నాను ఎక్కడెక్కడ సేవకులు సేవ చేస్తున్నారు వ్యాఖ్యలు చేస్తున్నారు తప్ప మీరే అదే వారికి కావాల్సిన ప్రతి వసతికి ఆయన ముఖ్యంగా భారతదేశం గురించి సహాయం చేయండి ప్రతి దేశంలో ప్రతి ప్రాంతంలోను ప్రతి తల్లిలో సభ్యుల వాకింగ్ లో సహాయం చేయండి మత చాందిస్తుల చేతులసింది ప్రార్థించిన తండ్రి వ్యతిరేక శక్తులను నాశించిన ప్రార్థించిన వ్యతిరేక మన ఆయుధం చేయవలసింది ప్రార్థిన ఆ ప్రాంతాల్లో సేవకులు జ్ఞాపకం చేసుకున్న తండ్రి సహాయం చేయండి కమ్యూనిస్ట్ దేశ ఇస్లామిక్ దేశాల్లో జరుగుతున్న తండ్రి ఆ ప్రాసిక్యూషన్ గురించి ప్రార్థు సహాయం చేయండి పెద్ద దాల్సింది చైనాన్ని కూడా బయన పరిస్థితుల్లో వారిని కూడా కాపాడండి సేవకు ఆటంకం కూడా సహాయం చేయండి అదేవిధంగా చిన్న దృష్టిని ముట్టు చేసుకోవచ్చు సహాయం చేయండి ఖర్చులు చేసి విధంగా అనారోగ్యో వివిధ అనారోగ్య సమస్యలు తల్లి వారందరిపరచండి ఆమె వెల్లడించి ఆయన ఈ సమయంలో ఆన్లైన్ నాటుకున్నట్లుగా సహాయం చేయవలసి మీ వాక్యం అంతా లోతుంది మర్మించి మర్మాలను సత్యాలను చెల్లించుకుంటున్నాం ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి కిరపరచండి ఐక్యపరచండి విడిగా తర్వాత మీ సేవలు క్లోచుకుంటూ ఒక బలపరుచుకుంటూ తగ్గాలి మీరే సహాయం చేయవలసింది సహోదం దాన్ని చెల్లించుకుంటూ మమ్మల్ని సమస్యను చేసుకుంటూ ప్రార్థన ప్రార్థిస్తున్నాం కలిగి పరుషుధుగా మహోన్నతుడా సర్వోన్నతుడ సర్వాధికారి సర్వకృప నిర్యోగ దేవ ఈసయ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి జీవం గల దేవ గొప్పదేవ తండ్రి ప్రభావ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నమా ఈ మీకు వందనాలు ప్రభావ స్తోత్రాలు ప్రభావ మమ్మల్ని అనునిత్యం కాపాడుతూ తండ్రి ప్రభావ మీ చల్లని కాపగలలో మమ్మల్ని భద్రపరుస్తూ తండ్రి ప్రభా ప్రతి దినం నూతన దినమును మా జీవితంలో ప్రవేశపెడుతూ మాకు అవకాశాలు ఇస్తున్నందుకు మీకు వందనాలు ప్రభావ మీకు మహిమంగా నన్ను మనకి సంతోష పెట్టే వారంగా కేవలం మీ చిత్తంలో జరిగించే వారంగా అందులో శక్తిని సామర్థ్యం ఆలోచన జ్ఞానంలో దిం న మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం దీవం వల్ల దేవ ఎన్నో మహిళలు తండ్రి తీర్చుకున్న లెంప్రభా ఆయన చేసిన తండ్రి ప్రభావ ఉపకారాలు తండ్రి ప్రభావి నాయన అసలు లెక్కించలేమి ప్రభావ నైనా ఒక్కొక్కరి జీవితంలో వ్యక్తిగతంగా అనేక అపాయముల నుంచి తప్పించింది తండ్రి ప్రభావ అంటే ప్రభావ రుణపరుచుకుని దేవా మీకు వంద నెల స్తోత్రాలు చెల్లించారు ప్రభావ ఇచ్చిన అవకాశాన్ని బట్టి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం తల్లి ప్రభా ఆన్లైన్ లో జరుగుతున్న ప్రతిరోజు పరిచర్యను బట్టి మీకు వంద దీని ద్వారా అనేకులు నాయన మా అందరితో మీరు ప్రతిదిన మాట్లాడుతూ అనేకులు నాయన ఏసరగా తండ్రి ఆ యొక్క తల్లి ప్రభా నాయన జ్ఞానమును పొందుకుని తండ్రి సత్యములో నడిచేవారుగా మీరు నిలబెడుతున్నందుకు మీకు వందనాలు కలిప్రభా నాయన ఈ సరే విషయపడిన వాక్యం కలింపచేయండి ప్రభావ నూరంతులుగా ఫలింపచేయండి కలిప్రభ ఆ బుద్ధి గల కన్యకలు దాంట్లో మేము ఆ గుంపులో ఉండే వారి ముందు మేము ఉండాలి అదేవిధంగా దుష్టుల గుంపులోను అపహార చుల గుంపులో కలిప్రభా నాయన మోసం చేసి బుద్ధిలైన కన్యకల గుంపులో మేము ఉండకుండా అట్లా జాగ్రత్తగా నాయన ప్రతి విమర్శను ఆత్మవిమర్శలు చేసుకునేలాగా మాకు సహాయం చేసి ఆయన ఈశ్వ మీకు వందనాలు శ్రోత్రాలు మాకు సూటిగా మాట్లాడినందుకు వందనాలు ఆయన బ్రదర్స్ అందరిని బట్టి వంద భద్రతలంలో జరిగించిన పరిచర్ను బట్టి మీకు వందనాలు ఆయన సహాయం చేయండి తల్లి ప్రభుత్వ అక్కడ తండ్రికి కావలసిన వనరులను వసతులను ఆర్థిక సహాయమును తల్లి ప్రభు అక్కడ కావలసిన పనులను జరిగించమని వేడుకున్న చుట్టాను మీ దైవ దశల ద్వారాను మీ ద్వారాను అక్కడ అనేక కార్యాలయం జరిగించింది అక్కడ తీసుకువచ్చిన బిడ్డల్ని దీవించండి ఆశీర్వదించు నిచితమైతే మరలా వెళ్ళినటకు సహాయం చేయండి బాబా అక్కడ రక్షణ మార్గములను తిరగండి అంధకార చీకటి శక్తుల ప్రభావం అక్కడ లయమైపోక తండ్రి గొప్ప కార్యాల నుంచి ఆయన రాకడకు ప్రతి ఒక్క బిడ్డ సిటపడుత అంతముకు తండ్రి ఎదురు సహాయం చేయండి ఆయన అపేక్షించమన్నారు బాబా రాకడ ఆసక్తితో అపేక్షించుటకు సహాయం చేయండి బాబా అటు హృదయమును మాకు దయచేయం భయము పిడికితనము వాటిల్లో విడుదల దయచేయండి నాయన ఈ సరగా బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అనే నినాదంతో ప్రతి క్రైస్తవులను ముందుకు వెళ్ళేటట్టు దాయం చేయండి ఒక తండ్రి గుంపుగా తండ్రి ప్రభా ఈ యొక్క చీకటి శక్తులను ఎదుర్కొనే ధైర్యమును మాకు దాయం చేయండి అటు కృపను మాకు అనుగ్రహించింది ముఖ్యంగా తండ్రి ప్రభా సంఘాలను నిమిత్తం ప్రార్థిస్తున్నాను సంఘంలో ఏలుపాటు చేస్తున్నటువంటి ఆ తండ్రి ప్రభ నాయన మనిషాత్మ దురాత్మ కని చెన్నాడు మీ మీద ఆధారపడే ఆత్మ లేదు బడ్డీ అనేక గొడవలు కేసులు తండ్రి వ్యభిచారపు ఆలోచనలు కామాతురాత దొంగతనాలు బోసాలు కండి ప్రభావ వాటిని సంగంలో నుంచి పారా ద్రోలమైన వేడుకలు చేస్తున్నారు న్యాయం జరిగించలేదు ప్రభావ సహాయం చేయండి ప్రభావ అనేక దీని చిక్కుకొని ఉంటున్నారు ప్రభా అతి కంగాళంలో వారికి విడుదలలో ఇచ్చేది వారికి పరిపూర్ణ రక్షణ అవసరమైంది ప్రభావ వారి చేతిలో చిక్కుకొని వారి రక్షణను పోగొట్టుకుంటున్నారు ప్రభావ సహాయం చేయండి ప్రభా ఈ మన బిడ్డలని నాక్క అపవాది చేతిలో పడిపోయినారు వారికి సాయం చేయండి విడుదల దయచేయండి తండ్రి ప్రభానైనా వారు ఏమిటో ఎవరి బిడ్డలో ఏ క్రైస్తవుల బిడ్డలో అని వారు గుర్తించుకున్నట్టు సాయం చేయండి తండ్రి ఎవరో వారి ప్రాణం పెట్టింది ఎవరో వారు తెలుసుకున్నట్టు సాయం చేయండి ప్రభా వారు గుర్తి తండ్రి ప్రభ తమ నడతలను సరిచేసుకున్న బాధ్యమును వారికి అవకాశము దయచేయండి ప్రభా వారి వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితాలను తండ్రి ప్రభానైనా వారు మూసపోకుండా అనేక లేదంటే మాధురికరకంగా నాతో నేను మా అందరం కూడా మేము నిలిచినట్లు గాయన్ చేయి నాయన మాది చిన్న గుంపు ప్రభు క్రైస్తవం చాలా చిన్న గుంపు తండ్రి దీంట్లో ఎంతమంది విడవ పడతారో ఎంతమంది కేజార్చుకుంటాము నైనా మేము గుంపులో ఉన్నామో లేదో అయినా సరి భాగ్యం మాకు దయచేసి అవకాశం ఇస్తున్నందుకు మీకు మరొకసారి వందనాలు చెల్లి జీవంగా దేవకపోతే తండ్రి ఈ దాష్ పట్ల మీకు చూపుతున్న కృపికై వందన ఆయన క్రియాశీల పాయింట్ సిక్స్ పెరిగిపోయింది ప్రభు ఆ బిడ్డకి తండ్రి స్వస్థత అవసరమైనది చిత్తం ఏమన్నా మాకు తెలియదు అయా కరుణ చూస్తూనే ఉన్నాం ప్రభు ఆ బిడ్డ పట్ల అనేక ప్రార్థనలు విని ఉన్నారు ప్రభు ఆ కుటుంబాన్ని ఓదారుస్తూ ఆర్థికంగా మానసికంగా ధైర్యపరుస్తూ వస్తున్నానికి మీకు వందనానికి ఆ సంపూర్ణ ఆరోగ్యం ఉన్నదే ఆ కుటుంబానికి కావలసిన ధైర్యం ఉన్నదు ఆ కుటుంబంలో కావాల్సిన నెమ్మదిని శాంతి సమాధానాలను మీ తోడు మీ నీళ్లను కొంచెమనే వేడుకునే చెప్తున్నాం సాని చెయ్యి అదేవిధంగా ఆయన కోవిడ్ బాడిన పడిన ప్రతి బిడ్డని తండ్రి ప్రభావం అయినా నాకు తెలియదు లో కానీ ప్రతి బిడ్డని నాకు కంపిస్తున్నాం దాని నుంచి వారికి విడుదల దాచేయ తండ్రి ప్రభావం అయినా ఏ హాని చేయకుండా ఆ వైరస్ పారిపోవటం సాయం చేయి వారి ధైర్యంగా దాన్ని ఎదుర్కొన్నట్టు శక్తి ఉండచ్చు అదేవిధంగా తండ్రి స్వభావం ఎవరికైతే రాలేదు చెప్తూ మీ కంచను ఏర్పాటు తండ్రి ప్రభా నాయన సహాయం చేయండి అదే విధంగా తండ్రి చిన్న వందన ఆర్టు తల్లి ప్రభావం చేయాలి తండ్రి వంద నాలుగు సూత్రాలు చెల్లించుకుంటున్నా అదే విధంగా మిస్ అయ్యా తండ్రి నాయన నా యొక్క తల్లి ప్రభావ అనే కలి నిమిత్తం ప్రతి దినం ప్రార్థిస్తూ మరి వారు ఏ విధంగా ఉన్నారో మాకు తెలియ వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు తల్లి కృష్ణ జ్ఞాపకం చేసుకుని మీకు మైం ఒక రకంగా ప్రకృతితో సాయం చేయండి తల్లి ప్రభుత్వమైన ఈస మా కుటుంబంలో కూడా మీరు చేసిన నీళ్ళకే మీకు నా భార్యకి కరోనా సోకకుండా ఆమె నాతో మీకు అంచనా ఏర్పాటు చేసిన మీకు వందనాలు చెల్లిస్తున్నాం మా నాన్నకు రాకుండా కాపాడానికి వంద ఉన్న స్నేహితులకు రాకుండా కాపాడడానికి వంద ఆయన మీకు వందనాలుగు సూత్రాలు చెల్లించు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చేస్తాను తండ్రి కృతజ్ఞత కలిగి ప్రతిదిన భయం భక్తితో వణుకుతూ తండ్రి మిమ్మల్ని సేవించి నాయన మాదిరికలకు సాక్షిగా బ్రతుకుత నాకు అవకాశం నాతో మాట్లాడను సహాయం చేయమని నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా రక్షకుడు మీ శ్రీకుమారు ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఉన్నాయని వాక్యాన్ని అర్థం చేసుకోలేని దౌర్భాగ్యపరిస్తున్న సంఘము సాగులు ఉన్నారని అవగాహన ఉన్నామని ప్రస్తుతం కలిసి మాట్లాడుతూ వచ్చారు నేను వాకి పనిచేసుకుని పని చూసుకొని పిడ్డపాఠానికి సహాయం ఇచ్చాడు విషయాలు చేస్తూ వస్తూ ఉన్న విధానం బట్టి మీకు వందన స్తోత్రం తెలియజేస్తున్న కనుక నుంచి సహాయం చేయండి అదేవిధంగా మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరు పొందడం ప్రయాణకమైన పరిస్థితుల్లో మీరు విడిపించి స్వస్థపరిచి ఆరోగ్యము ఆశీర్వాదం ఆధారించడానికి కుటుంబ శాస్త్రులు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాండి కాకపోతే కొండ మరి పరిస్థితుల్లో కూడా పెద్ద మరి మానకుండా అదే పడకుండా ధైర్యంగా మనొక్క జీవితం ప్రస్తుతించం ఆ ప్రార్థన మరి సామాసంలో మనొక్క పాల్గొనడానికి కలవలైండి సహాయం చేయని తక్కువ వాళ్ళ తక్కువ పరిస్థితులు ఎలా ఉన్నాయి మా ప్రభుత్వం మీద అదుపు నుంచి ఆదరించి పక్కన తెచ్చి తప్పు నొత్తండి ఆ మంచి పౌష్టిక ఆహారం లేనటువంటి ఇమ్యూనిటీ బూస్టింగ్ కావలసినటువంటి ఫుడ్ని వాళ్ళు తీసుకోవడానికి ప్రభు చూపించండి మా ప్రాంతం చేస్తే ఏ విధంగా మా ప్రభుత్వం చెప్పండి మధ్య జగన్ కోనవరం ఆ ప్రాంతాల్లో మేము మరియు ముంపు తీసుకున్నటువంటి ప్రజలు మా ప్రభుత్వం వారి కోసం ఎంతో నష్టపోయారు ఆయన మేమైతే ఏమీ ఇవ్వలేము ఎందులో మా ప్రభుత్వం చెప్పండి మా పరిస్థితుల్లో మా పరిధిలో నేను తెలిసిన సహాయము మేము అందించగలిగాము మరి ఆ మాత్రం చేయడానికి మాకు ప్రభుత్వించినందుకు అవసరం ఆయన సహాయం చేయండి ఆర్థికమైతే నేను మళ్ళా ఆ ప్రాంతాల్లో మరి టైల్ మధ్య పరికరించి చేయడానికి సహాయం చేయండి ప్రభుత్వించండి కనిపించి మనం మనం సాధ్యం చేస్తున్నాం వాళ్ళకి కావాల్సిన తప్ప చేయండి వాళ్ళు చక్కగా విన్నాం కొన్ని ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఉదాహరణ చచ్చిపోతాయి లేదే మార్గం అక్కడి నుంచి వాళ్ళు దిగులు వచ్చి అవకాశం ఆంధ్రప్రదేశ్ లో లేదు వారు మరి వారందరికీ వాళ్ళ సంస్థను బట్టి మీరే మీ కాపుదాలు అనుభవిస్తూ ఉన్నారు ఇంతవరకు ఇంకనూ ఒక మీ అనుగ్రహాన్ని మీ ఆశీర్వాదాన్ని కొన్ని కాపుదాలను బలం మీ దీవులను వారికి సంపాదించుకుని సముద్ర దయచేసి అర్థం చేస్తున్నాను మా టీవందరం కలిసి ఆ ప్రాంతానికి కలిసి నిన్న వెళ్లడానికి మాకు సహాయం చేయండి ఆదరించండి ఆశ్రదించి బలపరిచారు భగవాన్ లేచి ఆరోపిస్తూ చేస్తూ మామూలు సమర్పించుకుంటూ సాధించేసారి మరి విషయాలు ఇంకా మా ప్రమాదము మాకు చేయడం వల్ల అనుభవించండి వారికి సహాయం చేయండి ఉన్న ప్రతి ఒక్కరూ పెరిగేదని ఆశించాలి క్షమ సహాయం చేసేందుకు తెలియజేస్తాను ప్రభా పరిశుద్ర గొప్పదేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్న దేవానికి పరిశుద్రైనా ఈ గర్చి కాలంతో మమ్మల్ని అందరినీ ప్రభా సురక్షితంగా కాపాడినైనా ఈ కృపలో మమ్మల్ని భద్రపరచుకున్న మమ్మల్ని ప్రతీలకు నిలబెట్టుకున్నారైనా దివరాలు మమ్మల్ని కాచి కాకుండా దేవ ప్రభావం నా దేవ నాకు ఎంతో మంది చెప్పలేకపోయిన ప్రభావ మమ్మల్ని కజీరులకు మహిమ ప్రభావం మహా తేజస్సు మహాశ్వర్యం మీకే కలిగింది నాకు ప్రభావ తండ్రి ప్రభావ తల్లి అనేక పర్యాల నుంచి మీరు ఓ ప్రభావ ఈ క్షణానికి అందరం కోడుకున్న ప్రభావ మీ వాక్యాన్ని సమయంలో మీకు అన్నారు ప్రభావ వాకి మీరు మాత్రం మాట్లాడినారు ప్రభావ అనేక మంది విషయాన్ని ఇక సమాప్తి మనుషులు ఏ రీతిగా జీవిస్తారో మా రక్షణ మేము ఎట్లా కొనసాగించుకోవాలో ప్రభా ఆయన మన ఏ గుంపులో ఉన్నామో ప్రభా అనే విషయాలు మీరు మాకు చూపిస్తారు ఆయన బట్టి వంద తీర్మానించుకోవాలి ప్రభావ ఆయన ఇస్తూ ప్రభుత్వా తన ప్రయాసంతో ప్రభావ ఈ వాక్యాలు జాగ్రత్తగా ధ్యానించాలని అర్థం చేసుకోవాలా మా జీవితం అవలంబించుకోవాలా మరి విశేషంగా నేను అమిత్తులు వాటిని అనుభవంగా ప్రకటించలేగిన ప్రభావ ఈ నూతన పరిశుభాత్మ అభిషేకం ప్రతి బిడ్డ దయచేసి అందరూ దయచేస్తున్నాయి నా దేవ నా ప్రభావ తండ్రికే వన్నాడు ప్రభావిమైన విషయాలతో ప్రభావ ఆయన ఉత్తమ సంపూర్ణమైన మీకు చిత్రాన్ని గ్రహించి ప్రభావని అర్థం చేసుకుని బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయ ఆయన నా దేవ ఇసు కృష్ణులు ప్రతి ఒక్కరు ప్రభావ ఆయన కనికలా ఉన్న ప్రభావ తల్లి ఇసు ప్రభావం వచ్చే టైం అనేక నిద్రించిన మీరు అన్నారు ప్రభా అర్ధరాత్రి వేళ ఒకరు వచ్చి కేక వేస్తున్నీటెయిల్స్ ప్రభావ ఇసు ప్రభానికి వందనాల ప్రభావ ఈ కాలంలో ప్రభావం ఆ రీతిలో ఉంది కానీ ఆ టైంలో ఎవరో ఒకరు కేక వేస్తున్నారు ప్రభా పెండి కుమారుడు ఒక ఆ కేక వేసే వాళ్ళ మేము అందరూ ఉండాలి ప్రభావ దేవ ఇసుకున్న తల్లి అనేకులు ప్రభావం ఆయన మీ వాటిని ప్రతి నడిపించాల ప్రభా అలాంటి బలమైన సాధన తాయన ప్రాధిష్టమైన నా దేవ నా ఏ సంబంధించిన కానీ ఎన్ని పతి ప్రభావం ఇక్కడ జయించి సాగిపోవాలి ఎందుకంటే ఆ తెలువలో మీరు తొందర విజయమే దీర్ఘకాలం అంతా రాజ్యం నుండి మరణం నుంచి ఓ పాపం నుంచి రన్నిటి నుంచి మాకు నిల కల్పించారు మీకు మరణం ద్వారా ప్రభా కాబట్టి మేము దేని భయపడం ప్రభావితం మీ ఒక పని మీద మా అపజీతమైనా ఆ పని మీద సంస్థలు కానీ మా పరిచర్లు ఎలాంటి లోపం లేకుండా ప్రభా పరిశుద్ధంగా ఏంటంటే వినయక్తులను ప్రీతికరమైన ప్రయోగించాలా ప్రభా అయినా మరి విశేషంగా మీకు నీతిని చచ్చని అన్ని ప్రకటించాలా నూతనమైన మీకు అభిషేకాన్ని పొందుకోవాలా చర్చని మీరు గ్రహించాలా ప్రభా ఆయన అబద్ధ బోధలు మీరు కొనుకొని పోవాలా ఇటు గాలి కొట్టనిపోకుండా ప్రభావ ఆయన చక్కమంది ఏది ఏది మాన్యమేది సన్యడం పరిశీలించాల ప్రభావ ఆయన దివరాత్రిలోనైనా ఈ వాక్యాన్ని ధ్యానించాలని అర్థం చేసుకోవాలి ప్రభావ ఆయన ఎంతో మంది నచ్చించుకోవాలి ప్రభావా ఆయన ఇస్తున్నట్లాంటి రకరకాలైన బోధనతో నటించుకోన వాళ్ళు తెలియనికుండానే వాళ్ళు మోసపోతున్నారు వాళ్ళ పట్ల మీరు కనికరించి ప్రజా వాళ్ళందరూ ప్రభావం నటించిన పత్తి పిల్లలు ఆకర్షించుకోండి పట్ల మీరు కనికరించి ప్రభావిత విషయాలు నేర్చుకున్న అనేక ప్రకటించలేదు నా మీరు బయలుపడుతున్నారు నాయనాలి ప్రభ ఆయన ఇస్తు ప్రభావ ఇది మీరు చూడగలుగుతుంటే నేర్చుకున్న దళిత ప్రభావం ఏ గొప్పతనం లేదు ప్రభావం కొనుకో చేతనే మాకు ఇవి అనుభవించారు కాలం వరకు ప్రభావ నీకు వందా ప్రభావం మీ ప్రణాళిక మా ద్వారా నెరవేర్చుకోవాలని ప్రార్థిస్తున్నాం దాని పట్ల నేను తీవ్రమైన ఆసక్తి ముందుకోవాలని సహాయపడిన భద్రపరి మెమరీ ప్రభావ జాగ్రత్త పరిశీలించుకోవాలి ఒకటి అర్థం చేసుకుని ప్రకటించి బిడ్డలు మమ్మల్ని సాధించడానికి ప్రార్థిస్తున్నాయి నేను ప్రవర్ణాన్ని పేర్లు వాళ్ళు పాల్గొన్న ప్రత్యేక బిడ్డని బీదించి ఆశ్రయించిన ప్రభావం ప్రభావం ప్రభావాల నూతన బలంగా వాడుకోండి ప్రకటించనా బలమైన సాధన వారి పిల్లలందరినీ ఆశ్రయించడం ప్రార్థిస్తున్నాను దేవత మంచి ఆర్మించిన అభిషేకించండి నా దేవ అనేక మన విషయాలు బయలుపరండి మీరు బలమైన సాధన మీరు వాడుకోండి ప్రభావం ఇస్తు ప్రభా తి నా దేవ సంపద గారు ఉన్నారు ప్రభావా అనేక బిడ్డలు ఉన్నారు ఇసు ప్రభావం ఎన్నో విషయాలు మాకు మీరు బయటపేస్తున్నారు ప్రభావా జాగ్రత్తగా వార్త ప్రకారంగా ఎవరి చూపిస్తున్నారు మీకు వంద అనేకలు మాకు చూపిస్తున్నారు మీకు అటు జాగ్రత్తగా మేము ఇచ్చి పట్టుకోవడానికి ప్రభావ మేము కుట్టుకొని పోకుండా ప్రభావా కలిగిన వాటి అనేది ప్రాబ్లం పట్టుకోవాలి మా పిలుపు మా ఏ పార్టీ ప్రాబ్లం ఇచ్చింది మరి జాగ్రత్తగా ఎందుకంటే ఈ కాలంలో ప్రభావ అనేతలు మోసపోతారు ప్రభావ ప్రభా ఇస్తు మీ రాత్రి సంబంధించిన టూచల్ ఎప్పుడు జరగదు ప్రభా ఇరవై నాలుగు మధ్యస్థ వార్త ఇరవై నాలుగు అధ్యయో ప్రభావతాన్ని ఎవరు మిమ్మల్ని మోసపరచుకోవాలని చూసుకోవాలని ప్రస్తుతం కాబట్టి మీ వార్తతో మధ్యతో తంతజ్ఞ ప్రతి బోధన ప్రభు మీదని పరిశీలించడానికి స్వీకరించాలని సాయంత్రాన్ని అనేక పరిశీలించుకుని స్వీకరించడానికి మోసపోతున్నారు ఆయన ఆయన మీరు మాతో మాట్లాడుతున్న నిజాన్ని బట్టి అందాం ప్రతి చాలా కంట్రీ చేస్తారని సాయంత్రం మొదటి ఒక వాళ్ళ కుటుంబాలలో మిగతా కనిపించి కుటుంబాల పిల్లలందరూ కూడా జ్ఞానం చేసే మీకు గొప్ప సాక్షులు పెట్టుకునే భీ కంచి వైరస్ బాధితులు కూడా జ్ఞాపకం చేసుకోవాలని పట్టని కని చూపించేవా నా దేవ నా ప్రభావికి వన్నానైనా కలివరి పిల్లలు చెప్పిన ప్రేమ జ్ఞాపకం చేస్తున్నా కనికరించమని సాధిస్తున్నాయి ఆకర్షించుకోవాల మీరు ఆకర్షించుకోవచ్చు నటించుకోవచ్చు ప్రభావ దేవత చివరి దగ్గర జీతాలని సమర్థించుకోవాలని సాయపడండి డాక్టర్ ఆయన వాళ్ళకి వాళ్ళ జీవితాన్ని తీర్మానించుకోవాలని ఆకర్షించుకోవాలి ఖర్చు ఆయన ఈ దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం సాధిస్తున్న రీతిగా ప్రభావ ప్రతి రైతుల సంఘం సర్వసత్యం రావలసి ప్రభావ అబద్ధించి విడుదల పొందాలా ఒక ప్రభావం గడిచిన కాలంలో చాలా ప్రభావితం స్వీకరించాల ప్రభావ అర్థం చేసుకోవాలి ప్రభావ ప్రభావం గొప్ప ఉద్యమం ప్రభావ స్టార్టింగ్ లో ప్రభావ మొదటిలో ఏ రీతిగా ప్రభావం ఏంటి కనబడి ప్రేమ ఎలాంటి సేవ చేత్యాన్ని ప్రకటించోడు దానికి మించి ఉద్రి నుంచి గొప్ప ఉద్యోగం ప్రభావిస్తున్నాడు ప్రతి స్థానం ద్వారా జరిగింది గొప్ప గొప్ప సేవకులు ప్రతి సంఘం నుంచి ప్రయత్న వాళ్ళ ప్రభావ మీ వాటిని సగించాలా దాన్ని సంఘం ప్రతి సంఘం ఛాజీ పాత్ర ఆంధ్రించిన ప్రభావ ప్రభావం ఈ దేశం మీద వదరాలు ఇచ్చిన ప్రభావం గొప్ప చెరుకులు శిష్యులు చేసినట్టు చాలా గొప్ప గొప్ప ఉద్యమం సేవ ఈ చివరికాలం చేయాల కాలంలో ఈ లోకాన్ని భూపలికి చేసిన ప్రభావిత రెడ్డి ప్రభావం దానికి మించి ప్రభుత్వం సేవ నేను ఆటిస్తూ ఈ మాట చెప్తున్నాను ఆయన ఎందుకంటే ఎందుకు చివరికి అణచిచే వాటిని సగించుకుంట సంఘాంత నూతనేసి ఈ రాక రోజు మమ్మల్ని అందరూ సిద్ధపరచుకోవాలి త్వరలో రాయన పరిశుద్ధ నామము ఆమె చూపించండి ఆ కుటుంబానికి ప్రభావికారి ప్రభావం సర్వ దాఖలు కుటుంబానికి ప్రతి జ్ఞాపకం చేసుకుంది కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని చెట్టులను జ్ఞాపకం చేసుకుని అయ్యా ఇంకొన ప్రభావం చంద్రబాబు అయినా మరి మిగతా చివరి వరకు అయినా తలవరకు అయినాగా అయ్యా అటువంటి జీవితాన్ని ప్రార్థించితాన్ని పాత్ర కానీ ప్రార్థించాను ఎందుకంటే కొనసాగించ <laughs> <laughs> అర్థం చేసుకునే విధంగా ఆచరించే విధంగా ఎవరైతే రాగా అవకాశాన్ని అనుగ్రహించండి అయాచరించున్నారు చేసేది ప్రభా అని పరిచయం చేయడానికి ప్రభా అలపత్రాలయా వాటి విషయంలో ప్రభావం తీసుకున్న వారు చదువుతున్న వారి విషయాల్లో మీరు గొప్ప కార్యం కూడా చేయాలని ఆశించవచ్చు అయ్యా ముఖ్యంగా తెలుసుకున్న కేవలం ఆడుతున్నారు అయ్యా దాని ద్వారా వాళ్ళు ఆకర్షితులు తీసుకునే విధంగా వారిని కూడా చక్రతి మీరు అనుకుని పిల్లలు పొందినాలు మీ పై పేరు నాకు ఏంటండి పెంగులకి అయ్యే దినేవాత దేవత దేవత అయ్యో దేవీస్తా అనుకోకుండా అనుకోకుండా కంట్రోల్ లో లో రపాట్ ని మనం గోవా అని కర్మించినట్టు అయితే మెట్ కొడినిస్తున్న తో సర్వర్ లో ఆటో పోస్ట్ సంతన కనే సంతన కండింగ్ కండింగ్ కండింగ్ మనం శ్రీలంకలో సంతన కండి యా నాకంటే కండి చేయలేనేకి కంట్రోల్ ని సంతన కొడుతుంటే దేకాయి జరుగుతుంటా అంటే కాత కాలపు రవరు రవరు తీయడం కంట్రోల్ లోనే రమతిస్ తో కంట్రోల్ చేయాలి ఏకమైన సంతన అనేక లక్షల మంది చనిపో అయ్యా మామిడి ఏంటండి అంతరి ఉండకుండా సహాయం చేయండి ంగులకివా తండ్రి అయ్యా నమకు అనేక కుటుంబాలు తండ్రి అయ్యా నమకుంట్రస్థలు అయ్యాన్ని బట్టిన మధ్యలో ఉంటే అడిగి మేర పొంగించండి బంధుల్లో వెళ్తున్నారు అయ్యా నమ్మకం ఏంటంటే నమ్మకం ఏంటంటే లోకంలో తండ్రి పండుతున్నారు జీవితాల్లో మనకు ఏంటంటే ఆర్థిక పరమైన కుటుంబాలని ఉపాంగుల గుంట రాజాం జరిగిందండి పెంగుల గుంట రాజాడుగా అయ్యాలుగా నిలబడిగా నమ్మకమైన వివిధ మాధ్యమాల ద్వారా వివిధ ప్రాంతాల్లో వివిధ నమ్మకం ఏంటంటే ఆ రకాలుగా వాత్యాబడుతుండగా పెంగులంటే సేవ పెంగులంటే అయ్యా నమ్మకం ఏంటంటే గాను అధికారాలను అధికారులను ఆయా సంఘాలను ఆయా సమూహాలను సేవా సమాజాలను కృష్ణా గురించి ఒక చక్కడిగా దేవాల గురించి అంటే అయ్యాలు పెట్టుకుంటున్నాం దేవ కృష్ణ వెంగుల గింజరాజ అనేక కోట్ల మంది ఇంకొకటి ఆ యొక్క నమకంటే ఆ యొక్క ప్రేమను దేవినటువంటి సహాయం చేయండి కోటు ఉండే వాహన పెట్టుకుంటున్నాను ఏంటంటే నమక ఏంటండి జీవితాల్లో నమ్మకే కల్పిస్తున్న బట్టి అయ్యా నమ్మకం ఏంటండి గ్రామాల్లో లేదా రెండు ప్రాంతాల్లో అయ్యాన్ని పెంచుకొని బయనాన్ని ప్రార్థిస్తున్నాం గురించి అంటే మనం దేవ ముఖాలు ఏంట అనేకమైనలు తండ్రి తండ్రి సేవ వివిధ మాధ్యమాల ద్వారా బోధిస్తుండగా అయ్యాను బోధిస్తాను నమ్మకం ఏంటంటే తన సంఘాలను తన సంఘ సంవత్సరం మార్గంలో అయ్యా రాత్రి కొరకు అయ్యా నమ్మకం ఏంటంటే పంచ దినాల కొరకు లేవామి కొడుకు నిలబడేవారుగా రాక్షడిగా లు అనేక జీవితాల్లో తండ్రి పొందనాలు పెంజుల నుంచి అభిరామ గారి రక్షణ గురించి ప్రార్థిస్తున్నాం గురించి అయ్యాన్ని గురించి జరుపుతూ దేవాధనా సూర్య ఉన్నారు తండ్రి చూసుకుంటున్నా తండ్రిస్తున్నాను నమ్మకం ఏంటంటే నమకేంటే పేవుడుగా ఉన్నందుకే మీ సమలు నేవా నమక ఏంటంటే తమనాలు మనకు ఏంటేవాళ్ళు అనేకమైన సహాయం చేయడం ప్రార్థిస్తున్నాయి ఈ సమయంలో నమ్మకం దేవా రవిని జ్ఞాపకం చేస్తుంది కుట్నాండి పెంగులు గింజలు విని తండ్రిస్తున్నాయి తండ్రి అయ్యాను సహాయం చేయండి మీ కొంద్రీలపై అయ్యా కుటుంబాలపై మీ కొందనాలు పెంగిల్ తండ్రి మీ కొందా అంటే పెంగిల్ గింటే తండ్రి నమకేంటీ మీల మీ యొక్క నడుపులతో మీ కొందంటే అయ్యా నమకోవాన్ని మీ యొక్క మీ యొక్క ఏంటండి సాక్షిగా వెలుగుగా ఉంటుంది మమ్మల్ని తీసుకుంటారు నమ్మకం పశుధ్రవదేవ మీకు వదనాలు వేసయ్యా మహోన్నతలకు తండ్రి మీకేష్ట తల్లి స్తోత్రాలు అయినా ప్రభావ ఇంతవరకు మీరు మళ్ళీ కాచి కాపాడనందుకు మీకు ఎంత వదనాలనైనా ప్రభావ మీ కృపాలలో మగశర్మలన్నీ జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు తరది మీకు ప్రార్థాలు మీ సన్నిధి చేరినైనా విశ్వసిస్తున్నాం ప్రభావ మీరు మాతను మాట్లాడనందుకు మీ వందనాలను స్పందించి తనమలి అందులో ని సత్యాన్ని గ్రహించలాగిన తడి దాన్ని తిరిగి విశదీకరించలాగిన చేపడమని ప్రార్థిస్తున్నాం ప్రభు మీ యొక్క అక్కడ ఇంత సమీపంగా ఉంటుండగానే ఎట్లా మేము సిద్ధపరచాలా మేము కూడా సిద్ధపడి ఉండాలి ప్రభావ ఎవరు గురితరగని సమయంలో జలప్రలకి వచ్చి వారిని అందరినీ కొన్ని పూరిత ఉంటుంది అన్నారు ప్రభావ అలాగనే మనసుకు మన రాక ప్రభావ మేరపు తూర్పును ఉదయం పరమటి వారు చేతికి అలాగనే అన్నారు ప్రభావ మీ యొక్క ప్రతి నేత్ర మిమ్మల్ని చూసిన అన్నారు ప్రభావ వీటిని మేము గ్రహించి చెప్పు లాగానే సహాయపడమని ప్రార్థిస్తున్నాం అని సిద్ధపరచలాగానే సహాయపడమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభావ వైరస్ విపరీతంగా విజృంభిస్తుంది ప్రభావ మిలియన్స్ లో మిలియన్స్ లో వెళ్ళిపోతుంది మీరు ముందుగానే హెచ్చరించినారు ప్రభావ కానీ మీరు ప్రార్థిస్తే అవి తగ్గిస్తా అన్నారు నేను మేము ఇంకా ప్రార్థిస్తున్నాం మేము అవును ప్రభావ మేము ఇంకా ఆ ప్రభు తనది ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నలాగన సహాయపడమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా తండ్రి రక్షణ అనుభవం లేని వారు మళ్ళీ మిమ్మల్ని స్వీకరించేలాగా ఇక వైరస్ నుండి తన వాళ్ళు మిమ్మల్ని తెలుసుకున్నలాగన సహాయపడమని ప్రార్థిస్తున్నాం రక్షణ మార్గం దేయండి ప్రభావ తన మళ్ళీ సేవకులను లేవనెత్తండి నూతనంగా అభిషేకించండి ఇవి నీతి సత్యాన్ని ప్రకటించే బిడ్డలగా తయారు చేయండి ముఖ్యంగా అయితే తన మళ్ళీ స్పిరిచువల్ గిఫ్ట్స్ అనుగ్రహించండి ప్రభు సంఘాలకి ఒక ప్రభావం ప్రార్థించినప్పుడు అనేక స్వచ్ఛతలు ఉండాలా తన వైరస్ బారి నుంచి బిడ్డల పొందాలా మనుషుల రక్షణ నృందాలకు ప్రభు అటువంటి భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం ఆర్థికంగా మీరు ప్రతిని సేవకులని సంఘాలని ప్రభు ఓ ప్రభుత్వం రిస్టోర్ చేయమని ప్రార్థిస్తున్నాం ఏమైనా కరియర్స్ జాబ్స్ విషయంలో సాయపడమని ప్రార్థిస్తాం తండ్రి ఓ ప్రవర్తన మళ్ళీ బ్రదర్స్ అందరి గురించి మేము ప్రార్థిస్తున్న ప్రార్థనలో పాల్గొన్న వారిని అందరినీ ఆశ్రయించండి నూతనంగా అభిషేకించండి పనుల గొప్ప నీతి సత్యాన్ని ధ్యానంగా ప్రకటించాలా అంత వరకు తండ్రి ప్రకటించాల ప్రభు అవును ప్రభు యజమానులు చే ఎవరు పనుల నిమగ్నమంటారు వాడినే మెచ్చుకుంటా ఉన్నారు కాబట్టి ఆ విషయం మేము మర్చిపోకుండా వచ్చి వారి వరకు మీ యొక్క సేవా పొలంలో మేము పనుల ఉండలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం అందరి మీరు అద్భుతాలు చేకూర్చండి వారి కెరియర్స్ ని ప్లేస్ చేయండి వారి జ్యూత్లో రావాల్సిన మేలు దండి తన మళ్ళీ ఆగిపోయిన బ్లెస్సింగ్స్ తిరిగి రప్పించామని ప్రార్థిస్తాం తండ్రి టైమ్స్ వాక్యం సలభిస్తాం తండ్రి కాబట్టి అవన్నీ పోగొట్టుకున్న వాటిని సెవెన్ టైమ్స్ తిరిగి పొందుకోగానే ప్రతి బ్రదర్ ని ఆశ్రయించండి వారి కుటుంబాలను ఆశ్రయించండి వాళ్ళ బిడ్డలను ఆశ్రయించండి వారి చదురు ఆశ్రించండి మీ యొక్క గొప్ప సాక్షులుగా సేవకులుగా తయారు చేసుకోండి ప్రతి కుటుంబం నుంచి ప్రభావం వస్తుందని మీరు అక్కడ సమీపం నూతనంగా తల్లి ఓ ప్రభుత్వం ప్రతి ఒక్కరు వీటిని గ్రహించి సేవకులుగా ముందు పోలంగానే సేపడి రోషం కలిగి మీ పరుషంగా జీవించి నిలబడే బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తుంది ఈ ఆరాధనకి మీకు వదనాలు ప్రభు మేము తిరిగి మా యొక్క లైఫ్ లోకి వెళ్తుండగా మీ ఆత్మ నడిపి మాకు అందరు తెచ్చే దాని ఏసుక్రీస్తు పరుషుధనామ ప్రార్థిస్తున్నాం తండ్రి మన ప్రభు అయిన ఏసు క్రీస్తు యొక్క కృప సమాధానం నడిపి మనందరికి సదాకాలం దొడైను గాక ఆన్లైన్